మహాపరిశుద్ధుడ కృప కనిక్రమ గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు అయిన తండ్రి పరలోకం అందున్న మా తండ్రి మా ప్రభువా ఏసయ్య నికు వందనాలు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభు నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినావు ప్రభ దివారాత్రములు నా తండ్రి నా ప్రభు నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ప్రభు ఏసయ్య ఈ యొక్క దినంకు కూడా నా తండ్రి నా ప్రభు అని నూతనమైన కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభ ఈ రాత్రి కాల సమయం నీ సన్నిధిలో ప్రభ నైనా మమ్మల్ని ఉంచినావు ప్రభ నువ్వు పట్ల చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి నీకెంతగానో నృదయపూర్వక వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా దేవ నా తండ్రి ప్రభువ ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగునుగా కహ తండ్రి ప్రభ ఇదిగో ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుస్తారో ప్రభ అక్కడ వారి మధ్య నువ్వు ఉంటానన్నావు ప్రభ కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణుడై మా మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభ దానిని మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ పాటల ద్వారా తండ్రిని ఆయన మీరు మహిమ పొందండి ప్రభ వాక్యం దారాన్ని స్వరం ధర మాతో మాట్లాడండి అలాగే ప్రభ నాయన తండ్రి మా ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి ప్రతి ప్రార్థనకు తండ్రి జవాబిచ్చే దేవుడు కాబట్టి మా ప్రతి మొర్ర ఆలకించి వినే దేవుడో తండ్రి కాబట్టి మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలు అన్ని అంశములు అన్నిటి మీద మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన మీద మీరు మాకు ఘన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభ నిశ్చిత్తమని ఏర్పాటు ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళందరూ ప్రభా నీ సన్నిధిలో ఉండేలాగిన ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి రాని వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి నేను మీరే ఆధిపత్యం చలాయించి మీ నామాన్ని మైమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి నేను ఒక పాట పాడతాను బేదర్ తర్వాత మీరు పాడండి ఆ లోప అందరికి కాల్ కలుపుతాను సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి నది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి నది ీవ్యతేజం నాధ్యానం నా ప్రాణం నీవేష ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు నీవి ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించు వాడవు నీవి సురులు నీ అదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా శూరులుని నీ వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి నదీ నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే ఈ స్తులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు నీవే స్తులతో దుర్గమును స్థాపించు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే నీయందు ధైర్యమును నే పొందుకునేదను మరణము గెలిచిన బహుదీరుడా నీయందు ధైర్యమును నే పొందుకునేదను మరణము గెలిచిన బహుదీరుడా సరువాయుగములలో సజీవుడవు సరిపోర్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి నది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే ఏసయ రిపో గలనా ని సామర్థ్యము కొనియాడదగి నీని దివ్యజం నాధ్యానం నా నా ప్రాణం నీవే ఏ కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభతిశయముగా చేతి వినూ కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభతిశయము గ చే స్థితి వినన్ను నెమ్మది కలిగించే నీ బాహు బలముతో శత్రువు ననచిన బహుసూరుడా నెమ్మది కలిగించే నీ బాహు బలముతో శత్రువు నచిన బహురుడ సరువాయుములలో సీవుడవు సరిపో గలన ని సామర్ధ్యమును కొనియాడదగినది దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేయ్య సరిపోచగలనా నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీ వేసయ్య హెలు రవి చల్ల బ్రదర్ మీరు బాడండి బ్రదర్ తేని కన్న తీయనైనది నా యేసు ప్రేమ మళ్ళీ కన్న తెల్లనైనది నన్ను ప్రేమించను నన్ను రక్షించను కష్టకాలమందు మందు నాతోడై ఉండెను ఆగకనే సాగిపోదు సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులు ఎన్ని నన్ను చుట్టినా నా యేసుని నే విడవను నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన ఏ తోడు లేక ఒంటరైన ఒంటరినైనాను నా తోడు క్రీస్తు అని ఆనందించును ఎలలియా ఆనందముతో ఆరాధింతును ఆత్మాతోనూ సత్యముతో ఆనందముతో ఆరాధింతు ఆత్మాతోనూ సత్యముతో రక్షాణ పాత్ర నేనేతు కోని స్థూతుల రక్షణ పాత్ర నేనేతు కోని స్థూతుల హర్షిపోడి పోగాడి ఏసునామా హర్షిపో పూజంతును ఏసునామా ఆనందముతో ఆరాధింతు ఆత్మాతోను సత్యముతో పాపీ నైనా నన్ను రక్షింపను సివపై తానే కెను పాపీ నన్ను రక్షింపను సిలువపై కై తానే కెను పరిశుద్ధ జీవం నా కేను మృత్యుంజయుడైలేచిను పరిశుద్ధ జీవం నాకీవను మృత్యుంజయుడైలేచేను రక్షాన పాత్ర నేనే కోతూలనర్పింతును రక్షాన పాత్ర నేనే కోని స్తూతులనర్పింతును హర్షించి పోజిన్ సునీనామాము హర్షించి పోజిన్ ఏ సునీ నామాము మరణపూటలో నేనుండగా నరూపి అయినా కడకే తెంచెను మరణపూటూరులాలో నేనుండగా నరూపి అయినా కడకే తెంచెను పరలోక జీవం నాకి ఊవను విరిచేను పరలోక జీవం నాకి ఊవను మరణాపుళ్ళు విరిచి రక్షణ పాత్ర నేనేత్తుకోని స్థూతుల నర్పితును రక్షణ పాత్ర నేనేత్తుకోని స్తూతుల నర్పింతును హర్షించి పోగాడి పూజితును ఏసునామా హర్షించి పోగాడి పూజింతును శత్రూని ఉరి నుండి విడిపింపను శత్రుతో నాకై పోరాడిను శత్రూని ఊరి నుండి విడిపింపను శత్రుతో నాకై పోరాడిను పదిలంపు జీవం నాకివను క్రీస్తునందు నను దాచేను पदलंप जीव ना क्यूवन क्रीस्तू नु दाचि रक्षा नात्र ने कोनी स्तूतूलर्पिं रक्षा नात्र ने को स्तूतूल नर्ंत हर्षं पोगा पूजूसुनामा హర్షించి పోగాడి పూజించును ఏసునామా పరలోక పౌరత్వం నా పరమును వీడి దరకే తెంచెను పరలోక పౌరత్వం నాకివను పరమును వీడి ధరకే తెంచినూ సమృద్ధి జీవం నాకీవను తన ప్రాణం అర్పించేను సమృద్ధి జీవం నాకి ఇవ్వను తన ప్రాణం అర్పించేను రక్షాణ పాత్ర నేనేత్తుకోని స్థూతుల నర్పించును రక్షాణ పాత్ర నేనేతుకోని స్థూతుల నర్పించును హర్షించిపోగాడి పూజింతును ఈసు నీనామాను హర్షించి పోగాడి పూజింతును షోధాన వేదన బాధాలెన్నో ఈ లోక యాత్రలో ఎదురైనను షోన వేదన బాధాలెన్నో ఈ లోక ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను అర్పించుకుందు నీకై ప్రత్యేక జీవం జీవించను అర్పించుకుందు నీకై అంగీకరించు నా జీవితమును నీ కొరకే ఓ ప్రభువా అంగీకరించు నా జీవితమును నీ కొరకే ఓ ప్రభువా హల్లే లుయా మేన్ హల్లేలుయా ఆ మేన్ హల్లే హల్లేలుయా ఆమెహల్లే ఆనందముతో ఆరాధింతు ఆత్మతోనూ సత్యముతో రక్షాన పాత్ర నే నేతుకోని స్థూతుల నర్పింతును రక్షాన పాత్ర నేనే నేతుకోని హర్షించి పోడి పూజను ఏసనీనా పోగాడి పూజంతును ఏసో నీనామా ఆనందముతో ఆరాధింతున్ ఆత్మాతోనూ సత్యముతో ఆనందముతో ఆరాధిన్ ఆత్మాతోనూ సత్యము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రి ప్రభు యసు ప్రభుకే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు తండ్రి కృపా కనిక్రమ తండ్రి జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా తండ్రి మా ప్రభు మా రక్షకుడు అయిన నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ తండ్రి ఇదిగోని యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభ ధ్యానించబోతుండగా ప్రభ నాయన నా స్వనీతిని స్వబుద్ధిని మీరు తొలగించి నీ పశుద్ధాత్మతో నన్ను నింపి నా స్థానంలో నువ్వు ఈ వాక్యాన్ని ఏ రీతిగా ప్రకటిస్తావో ప్రభ ఆ రీతిగా ప్రభ మీరు నాలో ఉండి నా స్థానంలో నిలబడి మీరే వాక్యాన్ని ప్రకటించి మీరు మాతో మాట్లాడమని నా ఆలోచనలో తలంపులన్నీ నీకు లోపరుచుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినము కాబట్టి మీ చేతుల్లో బైబిల్ ఉంటే ప్రతి ఒక్కరు ఏ అయితే వాక్యాలు చెప్తున్నారో అది మీరు కూడా చూసి దాన్ని పరిశీలిస్తే నేను చెప్పేది అబద్ధమా నేను చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినము మీరు లేఖన భాగాన్ని తీసి చదివితే మనందరము ఇక్కడ ఏముందంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది కాబట్టి ఈ రోజు ధ్యానించే అంశం ఏంటంటే చూడండి ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా దానికి ప్రతిఫలంగా మనకు జీతం వస్తుంది కాబట్టి దేవుడు కూడా చూడండి మనం ఏదైతే ప్రయాస పడుతున్నామో ఆయన పట్ల దానికి ఒక ప్రతిఫలం ఉంది దానికి ఒక జీతం ఉంది కాబట్టి వాణి వాణి క్రియ చొప్పున అంటే ఆయన రాకడా త్వరగా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆయన మనకి ఈ లోకానికి వస్తాడో అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి అంటే ఇందులో విషప్ ఉండొచ్చు రెవరెండ్లు ఉండొచ్చు ఆ చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు ప్రాఫిట్లని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు యాభై ఏళ్ళ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఆయన సిద్ధపరిచిన జీతము ఉన్నది కాబట్టి కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ప్రతి వాణి కిచ్చుటకు అంటే ప్రతి ఒక్కరికి జీతము దేవుడు మన పట్ల సిద్ధపరచండు ఆజ్ఞాతిక్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణం అంటే చూడండి ఎందుకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ఈ ప్రవచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతుందంటే ఈ జీతము మనకు సిద్ధపరిచిన జీతము మన వాని వాని క్రియ అంటే ఎవరైతే వాళ్ళ క్రియల చొప్పున ప్రకారమే ఆయన సిద్ధపరిచిన జీతము మనకు అనుగ్రహించబడుతుంది కాబట్టి మత్తాయిస్ వార్త ఇరవయో అధ్యాయము ఒకటో వచనము ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మత్తాయి సువార్త ఇరవయో అధ్యాయం ఒకటో వచనంలో ఎలగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది కాబట్టి పరలోక రాజ్యాన్ని మన ప్రభు చూడండి ఎస్ ప్రభు ఆయన సంబోధిస్తూ ఆ పరలోక రాజ్యాన్ని ఎట్లా పోలిస్తుందంటే ఒక ఇంటి యజమాను పోలియున్నది కాబట్టి అతడు తన ద్రాక్షా తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి కాబట్టి ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు ఆ ఇంటి యజమానుడికి ఒక ద్రాక్షా తోట ఉంది కాబట్టి ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి ఆయనకి పనివారు కావాలా ఆ పనివారు కోసం ఆయన ఏం చేస్తాడు ప్రొద్దున్నే ఆయన లేచి ఏం చేస్తుడు బయలుదేరి మతాయి సు వార్త ఇరవయో అధ్యాయము రెండవ వచనము దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను అంటే ఈ ఇంటి యజమానుడు అంటే యేసుప్రభు కాబట్టి యశుప్రభుయే ఇంటి యజమానుడు ఆయన తన ద్రాక్షా తోటలో పనికి కొంతమంది పనివారి కోసము ఆయన బయలుదేరినప్పుడు చూడండి కొంతమంది పనివారితో ఆయన ఒక వడబడి చేసుకుంటుంది ఏంటంటే దినముకు ఒక దేనారము అంటే ఈరోజంతా మీరు నా ద్రాక్ష తోటలో మీరు పని చేస్తే మీకు ఒక దేనారము చొప్పున నేనేం చేసినా మీకు సిద్ధపరిచిన ఏదైతే జీతం ఉందో పతివాడు పనికి పనివాడు జీతమునకు పాత్రుడు కాబట్టి మీరు ప్రొద్దున్నీ నాకు ఈ ఈ దినమంతా మీరు నా కాడ నా తోటలో పని చేస్తున్న మీకు ఒక దేనారము చెప్పున దేవుడు ఏం చేసిండు ఆ పనివారి తోటి ఈ ఇంటి యజమానుడు ఏం చేసుకోండు ఒక ఒప్పందము ఒక ఉప్పుకోలు పెట్టుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే అలా ఉప్పుకోలు పెట్టుకున్నాడో ఆ పనివారు కూడా ఆ ఇంటి యజమానుడు చెప్పిన సిద్ధపడి ఏం చేసినారు ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు మత్తైసు వార్త ఇరవయో అధ్యాయము మూడో వచనము తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి ఎవరు ఇంటి యజమానుడు పనివారి కోసము తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరకా నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షా తోటలోనికి వెళ్ళుడి చూడండి పని ఎక్కువ ఉంది కొంతమంది పనివారితో ఆయన పొద్దున్నే బయలుదేరి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లాగా ఆయన చెప్పిండు ఈ దినమంతా మీరు నా ద్రాక్ష తోటలో పని చేస్తే నేను మీకు సిద్ధపరిచిన జీతమేంది ఒక దేనారం చొప్పున నేను మీకు ఇస్తాను అన్నప్పుడు ఆ పనివారు చూడండి వాళ్ళు ఏం చేసినారు దానికి సిద్ధపడి దానికి అంగీకరించి ఆయన ద్రాక్ష తోటలోకి వెళ్ళిండ్రు తర్వాత ఇంటి యజమానుడు ఇంకా పని ఉంది కాబట్టి ఆయన ఏం చేసిండు తొమ్మిది గంటల ఆ సమయంలో సంత వెళ్ళిండు అక్కడ సంత వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపించిండ్రు ఊరకాన్ని నిలిచి ఉన్న మరికొందరిని చూచి వాళ్ళ దగ్గరికి ఈ ఇంటి యజమానుడు వెళ్ళి ఎట్లయితే ఈ పొద్దున్నే బయలుదేరి వెళ్ళిన వాళ్ళతో ఏ రీతిగా ఆయన తన ద్రాక్ష తోటలోకి పనికి రమ్మని ఆయన మాట్లాడిండో చూడండి వీళ్ళతో కూడా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి కాబట్టి మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమని చెప్పి మొదటి వారితేమో ఒక దిన ఒక దినారముకి ఒక దేనారము చొప్పున ఆయన వడబడి చేసుకున్నాడు కానీ వీళ్ళ పట్ల అలా వడబడి చేసుకోవాలి ఏమి న్యాయము అంటే మీరు నా ద్రాక్షా తోటలో పని చేసినారు కాబట్టి మీ పనిని బట్టి నేను ఆనందించి సంతోషించి మీకు ఎంతవరకు నేను ఇవ్వడం న్యాయము అంత జీతము నేను మీకు ఇస్తాను సిద్ధపరుస్తాను ఇంత అంత అని ఏం చెప్పలేదు అప్పుడు ఏమి న్యాయము అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారును వెళ్ళి ఊరక ఉన్నాం కాబట్టి పని దొరికింది కాబట్టి మాకు జీతం వస్తుంది కాబట్టి మా పనితీరును బట్టి మాకు ప్రతిఫలం ఆయన ఇస్తానంటుండు కాబట్టి ఇది న్యాయంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినారు తోటలోకి వెళ్ళినారు చూడండి తర్వాత ఇంటి యజమానుడు మత్తాయిసు వార్త ఇరవయో అధ్యాయం నాలుగో వచనంలో దాదాపు పన్నెండు గంటలకును అలాగే మూడు గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగూ చేసిం ఎట్లయితే పొద్దున బయలుదేరి వెళ్ళిండో వాళ్ళతో ఒడబడి పెట్టుకొని ఒక తినారం చొప్పున ఆయన మాట్లాడిండో దానికి వాళ్ళు సిద్ధపడి ద్రాక్ష తోటలోకి వెళ్ళినారు తొమ్మిది గంటల సమయానికి ఆయన సంత వీధుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముందంటే కొంతమంది ఊరకా నిలిచి ఉన్న వారిని దేవుడు ఏం చేసిండు చూసి వాళ్ళతో దేవుడు అగ్రిమెంట్ ఏం తీసుకోలేదు ఇంత అంత అని ఏం చెప్పలేదు మీ పనిని బట్టి నా దృష్టికి అది న్యాయమని అనిపించినంత జీతము మీకు ఇస్తాను అన్నప్పుడు ఆ మాట విని ఇష్టపడి వాళ్ళు ద్రాక్ష తోటలకి వెళ్ళినారు కాబట్టి ఈ ఇంటి యజమానుడికి ఇంకా పనివారు కావాలి కాబట్టి ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడు గంటల సమయం నా చూడండి అతడు మరలా వెళ్ళి అలాగూ చేశాను ఇక్కడ కూడా ఈ తొమ్మిది గంటలకు వెళ్ళిన వారితో ఏ రీతిగా మాట్లాడిండో మీ దృష్టికి మీ పనిని బట్టి నా దృష్టికి ఏది న్యాయము అంతే జీతము నేను మీకు సిద్ధపరిచి ఇస్తాను అన్నప్పుడు వీళ్ళు కూడా అదే మాట ప్రాకారంగా ద్రాక్షా తోటలో పనికి వెళ్ళిన చూడండి తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి కాబట్టి సూర్యుడున్నంతసేపే ఏ ద్రాక్షటలైనా ఏ పనైనా పగటిపోటనే ఏ పనైనా చేయగలుగుతారు ఐదు గంటలంటే ఇంకా పొద్దుగడానికి కొంత సమయమే ఉంది అయినా ఈ ఇంటి యజమానుడికి ఏం కావాలా వీళ్ళ పని కావాలా కాబట్టి చూడండి ఆ ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా కాబట్టి దినం ఏమైపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినా కానీ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళని కూడా తన పనిలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి వారి పనిని బట్టి ఆయన ఆయన న్యాయం కలిగిన దేవుడు కాబట్టి న్యాయమును తీర్చే దేవుడు కాబట్టి మీ నా దృష్టికి మీకు ఎంత ఇవ్వడం న్యాయమో అంతే ఇస్తానన్నప్పుడు వీళ్ళేం చేసినారు దినమంతా ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేసినారు దేశ ప్రభు మాటలను సమ్మతించి వారు ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకోనలేదనిరి ఎప్పుడైతే ఆయన ఇక్కడ మీరు దినమంతా ఊరక ఎందుకు నిలిచున్నారని అడిగినప్పుడు వాళ్ళు తిరిగి బదులిస్తున్నారు ఈ ఇంటి యజమానుడికి కాబట్టి ఎవడను మమ్మల్ని కూలికి పెట్టుకోన అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడే కాబట్టి పొద్దున్నే బయలుదేరి కొంతమంది పనివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ పనివారు దినారముకు దేనారం చొప్పున ఒక వడమడిగా చేసుకున్నాడు దానికి వాళ్ళు సమ్మతిచ్చినారు అంగీకరించినారు ఆ రీతిగా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తున్నారు తర్వాత తొమ్మిది గంటల సమయానికి ఆయన సంత వీధుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఊరకు ఉన్న వాళ్ళని చూసి వాళ్ళను కూడా దేవుడు తన ద్రాక్ష తోటలోకి పనికి ఆహ్వానించండు కానీ వీళ్ళతో దేవుడు ఏం చేసిండు ఒక వడబడి అనేది ఏం పెట్టుకోలేదు నా దృష్టికి మీకు ఎంత ఇవ్వడం న్యాయమో అంతే ఇస్తానన్నప్పుడు దానికి వాళ్ళు అంగీకరించినారు సిద్ధపడ్డారు పని చేస్తున్నారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మూడు గంటలకి వాళ్ళు కూడా అలానే వెళ్ళినారు చూడు దినమంతా అయిపోయి చివరి టైంలో అప్పుడు కూడా కొంతమంది ఊరక ఉన్న వాళ్ళని కూడా దేవుడు చూసి వాళ్ళని కూడా దేవుడు పనిలో పెట్టుకున్నాడు కాబట్టి ఈ ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలోని పనికి ఈ రీతిగా దినమంతా పని పెట్టుకొని ఆ దినమంతా ఏం చేసేడు తన ద్రాక్ష తోటలో పని చేసిండు కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వాల ఆ యజమానుడు వచ్చి ఆ దినమంతా వాళ్ళు చేసిన ఆ క్రియను బట్టి వారి ప్రయాసమును బట్టి పనిని బట్టి తను ఏం చేయాల వాళ్ళకు సిద్ధపరిచిన జీతము ఇవ్వాల ఆ జీతము ఇది ఉపమానం కాదు రేపటి దినము మనం కూడా ఆ రీతిగా దేవుడు మన పట్ల కూడా అనుగ్రహిస్తాడు ఎలా నీ పనిని బట్టి నీ క్రియను బట్టి మనకి జీతం ఉంటుంది ఈ యజమానుడు ఇదిగో త్వరగా వచ్చుతున్నాను కాబట్టి చూడండి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అప్పుడు సాయంకాలం అయినప్పుడు మత్తాయి స్వార్త ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారిని మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పను కాబట్టి పొద్దున్న నుంచి పొద్దున పోయిన వాళ్ళు అలాగే చివర అంటే సాయంకాల సమయంలో వెళ్ళిన వాళ్ళు మొత్తానికి కూలీ ఇవ్వాలంటే వాళ్ళు చేసిన దేవుని పనిని బట్టి వాళ్ళకి ఇప్పుడు జీతం ఇవ్వాలి కాబట్టి ఎప్పుడైతే దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దోనారము చొప్పున తీసుకొనిది చూడండి ఐదు గంటల అప్పుడంటే వాళ్ళకి సమయం ఏముంది కొంచమే చూడు ఆ కొంచెంలో దేవుడు ఏం చేసాడు ఒక దేనారము చొప్పునే ఆ యజమానుడు ఆ పిలుచుకున్న వాడు వాళ్ళ పనిని ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళ పనిని గ్రహించిండు కాబట్టి తనకి వీళ్ళకి ఒక దేనారము ఇవ్వడము న్యాయము అని అనిపించింది కాబట్టి ఏం చేసేండు ఆ ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి కూడా ఒక్కొక్క దేనారము చొప్పున ఇచ్చిండు అది వాళ్ళు సంతోషంగా తీసుకొని చూడండి మొదటి వచ్చిన వారు అంటే ఇప్పుడు ప్రొద్దున్న కదా సూర్యుడు ఉదయించే అంత ఆ సమయంలో పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆశ ఏముందంటే సాయంకాలం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక దేనారం ఇచ్చిండు కాబట్టి పొద్దు నుంచి ఇప్పటి వరకు ఉన్నాం కాబట్టి మనకి ఇంకా అధికంగా వస్తుంది అన్న ఆశ వాళ్ళలో ఉంది చూడండి కాబట్టి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని కొనిరు కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను వారు అది తీసుకొని చివరి వచ్చిన వారు వీరు ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయో కష్టపడి ఎండబాధ సహించిన మాతు వారిని సమానము చేసి తివి అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది చూడండి దేవుడు ఇక్కడ న్యాయమే ఇచ్చాడు వాళ్ళ వడబడి ఒక దినముకు ఒక దేనారం చొప్పున వాళ్ళకి ఇస్తానన్న దేవుడు ఆ రీతిగానే వాళ్ళకి ఆ ప్రకారంగానే దేవుడు ఏం చేశాడు ఒక దేనారం ఇచ్చాడు ఈ తొమ్మిది గంటలకు వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాళ్ళు మూడు గంటలకు వాళ్ళు ఒక గంట పనిచేసిన వాళ్ళకి నా దృష్టికి ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అన్న మాటకు వాళ్ళు ఏం చేస్తున్నారు సంతోషించి ఆ మాట ప్రకారంగా వచ్చి పని చేస్తున్నారు కాబట్టి ఈ యజమానుడు వారి పనిని మెచ్చుకొని దేనారం ఇచ్చిండు చూడండి ఎప్పుడైతే ఒక గంట పని చేసిన వాళ్ళకేమో దేవుడు ఒక దేనారం ఇచ్చి పొద్దు నుంచి సాయంత్రం చేసిన వారికి కూడా ఒకే దేనారం ఇవ్వడం వల్ల వీళ్ళు చేస్తున్నారు దేవుని పట్ల తనుగుతా ఉన్నారు చూడండి కాబట్టి యేసు ప్రభు నమ్మదగిన దేవుడు చూడండి కాబట్టి చూడండి అందుకతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా ఎందుకు యసు ప్రభు ఉపమానాల్లో స్నేహితుడా అన్నాడంటే యోగన్ సువార్త పదిహేనో అధ్యాయము పదిహేనో వచనంలో దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను చూడండి ఆయన మనల్ని దాసుల్లాగా చూడలేదు స్నేహితుల్లాగా పిలుస్తున్నాడు ఎందుకనగా నేను నా తండ్రి వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి కాబట్టి యశు అన్ని సమస్తము ఉపమాన రీతిగా మనకన్నీ ఆయన ఏం చేసేడు తెలియజేసేయండు కాబట్టి విని గ్రహించుకుంటే మంచినీళ్ళ మీద పడిన విత్తనం లాగా ఉంటాం కాబట్టి ఫలిస్తాం అన్నట్టు చూడండి విని గ్రహించకపోతే మన హృదయంలో దేవుని వాక్యం ఉండదు కాబట్టి దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని దొంగిలిస్తాడు కాబట్టి ఏమాత్రము మార్పు అనేది ఉండదన్నట్టు కాబట్టి ఎందుకు దేవుడు ఈ రీతిగా వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే వీళ్ళు దేవుడు చేసిన అయన మాట ప్రకారంగా ఆయన వడబడి ప్రకారంగా ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా చేసిన వాళ్ళకి దేవుడు ఏం చేశాడు ఆయన మాట ప్రకారంగానే ఒక దేనరం ఇచ్చాడు మిగతా ఎవరికి ఆయన ఒడబడి చేసుకోలేదు కాబట్టి వారి పనిని బట్టి దేవుడు ఆయన దృష్టికి న్యాయమైంది వాళ్ళకి ఇస్తానన్నాడు కాబట్టి దానికి వాళ్ళు సిద్ధపడి పని చేస్తున్నారు కాబట్టి ఇంటి యజమానుడు ఆయన ఇష్ట వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు చేస్తున్నారు సనుగుతున్నారు అన్నట్టు ఎందుకు అసూయ వ్యసనం అనమాట దేవుడు ఒక గంట పనిచేసిన వాళ్ళకి ఇవ్వడము పొద్దు నుంచి సాయంత్రం దాకుండా మాకు ఆశించినారు అది అందలేదన్నట్టు దానివల్ల ఏమైంది దేవుని మీద సనగడం మొదలుపెట్టినారన్నట్టు ఈ రోజు కూడా ఎంతో మంది ఇలానే దేవుని మీద సనుగుతా ఉంటారన్నట్టు చూడండి ఎందుకు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న అవసరాలను బట్టి దేవుడు చేయలేకపోతే ఎప్పుడు ఆ దేవుడి మీద సనుగుతా ఉంటారన్నట్టు దేవుడు వాళ్ళ పట్ల చేసిన ఇవేవి జ్ఞాపకం ఉండవన్నట్టు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే విశ్వాస ఘాతకులు అంటారు వీళ్ళని ఎట్లా అంటే విశ్వాసం ఉండదన్నట్టు ఆ రోజు మోస మీద కూడా సరిగినారు ఎందుకు అలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి ఎందుకు యేసుప్రభు ఈ వాక్యం చెప్పినట్టే నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది ఎందుకంటే అది ఆయన ఇష్టం అన్నట్టు యజమానుడు మన యేసుప్రభు కదా నువ్వు నేను ఆశించవచ్చు రేపటి దినం నాకు ఎక్కువ జీతం వచ్చి ఆ దినం దేవుడు ఇవ్వపోతే నువ్వు కూడా ఇలానే సనుగుతావన్నట్టు చూడండి ప్రతి ఒక్కరు ఆ రోజు సనగడము మొదలు పెడతారు ఎందుకు ఆశిస్తారు కదా కానీ యజమానుడు గుర్తిరిగిన వాడు ప్రతి ఒక్కరి పనిని చూచిన వాడు వాళ్ళ ప్రయాసాన్ని చూసిన వాళ్ళు వాళ్ళు నమ్మకంగా పనిచేసిన విధానాన్ని బట్టే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అంతే తప్ప సనిగితేనో లేదా దేవుని మీద పడితే మనకి ఏమీ రాదు ఏమీ కలగదు కూడా కాబట్టి యేసు చెప్తున్నాడు నీకు కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా చూడండి నా సొంత డబ్బు నేను వడబడి చేసుకున్నాను మీ పట్ల ఒక దేనారం ఇస్తానని దాని ప్రకారంగా మీరు వచ్చి పనిలో చేసినారు వీళ్ళని పిలుచుకున్నాను కానీ నేను ఎక్కడ కూడా ఇంత అంతా ఇస్తానని వాళ్ళకి చెప్పలేదు వాళ్ళ పనిని బట్టి ఇస్తానన్నాను వాళ్ళ పనిని బట్టి నేను సంతోషించినాను ఆనందించినాను కాబట్టి మీకు ఎలాగైతే ఇవ్వడం న్యాయము అని నాకు ఈ ఐదు గంటలకు వచ్చినా మధ్యాహ్నం వచ్చినా పన్నెండు గంటలకు వచ్చినా వాళ్ళకి ఇవ్వడము నాకు న్యాయంగా అనిపించింది కాబట్టి నా సొమ్ము నేనిచ్చుకోవడంలో మీరి బాధపడంలో ఏమన్నా అర్థం ఉందా చూడండి అని దేవుడు చూడండి నేను మంచి నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈరోజు కూడా అనేకుల్లో ఇదే కడుపు మంట అన్నట్టు ఇస్తనిగే వాళ్ళు కడుపు మంటతో ఉండేవాళ్ళు ఎదుటి వారి పట్ల అసూయపడే వీళ్ళకి అసూయమే కదా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వపోవడం వీళ్ళకి ఏం కలిగింది కడుపుల మంట చూడండి రేపటి దినము నేను బిషప్ నని చెప్పుకునే వాళ్ళు రేపటి దినం నేను రెవరెండ్లని చెప్పుకునే వాళ్ళు నేను ఆపోస్తులనని చెప్పుకునే వాళ్ళు నేను ప్రొఫెట్ నని చెప్పుకునే వాళ్ళు నేను నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను యాభై ఏళ్ళ నేను ఎప్పటి నుంచి అని ఎంతో ఆశతో ఏదో దేవుడు వాళ్ళకి ఇస్తాడు అని ఆశించే వాళ్ళందరూ ఆ దినము దేవుడు ఆ రీతిగా వాళ్ళు అనుకున్నట్టు చేయపోతే వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రభు మీద సనుగుతారు ఎందుకు ఇది జరగబోయే సత్యం కదా యశప్రభు సత్యమే బలుగుతుడు కదా అబద్ధం బలగడానికి ఆయన మనలాగా నరుడు కాదు కదా చూడండి ఎందుకు వీళ్ళంతా ఏముంటారంటే ఒక భ్రమ ఒక ఇమాజినేషన్ లో ఉంటారన్నట్టు అంటే ఒక ఊహల్లో ఉంటారన్నట్టు ఎందుకు ప్రభువ ప్రభువ నీ నామంలో ప్రవచించినాం నీ నామంలో అద్భుతాలు చేసినాం నీ నామంలో అన్ని చేసినామని చివరికి వరకు కూడా వాళ్ళు గుర్తిరగరు కాబట్టే ఆ దినము దేవుడి దగ్గరికి వచ్చి అప్పుడు ఏ సుప్రభే మంటడాలతోటి అక్రమం చేయువారునారో నా యుద్ధ నుండి పోండి అని చెప్తాడు చూడండి ఎందుకు ఈరోజు దేవుడు మనతో ఈ మాటలో మాట్లాడుతున్నంటే ఏసుప్రభు మంచివాడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఈరోజు నీ పనిని బట్టి కాబట్టి ద్రాక్ష తోటలో పని అంటే సువార్థ పరిచర్యనే ఆయన పిలుపు ఏర్పాటు ప్రతి ఒక్కరి పట్ల అదే దానిలో నువ్వు ఎంత నమ్మకమైన వాడిగా నీ పనిని నీకు అప్పగించబడిన పనిని దాని పట్ల నువ్వు బాధ్యతగా పనిచేస్తున్నావు నువ్వు నమ్మకస్తుడిగా బాధ్యతగా పనిచేస్తే నీకు తగిన ప్రతిఫలము నీకు తగిన జీతము ఏసు ప్రభు ఏం చేసిండు సిద్ధపరిచి ఉన్నాడు ఇది ఢిల్లీ బ్రదర్ నీ గురించి మంచిగా పొగిడితే ఈ జీతం నీకు వస్తుందా లేదా ఇంకొక బ్రదర్ ఆయా బ్రదర్ని మంచిగా అని చెప్తే నీకు యేసు ప్రభు అక్కడే నీ పట్ల నా పట్ల ఎవరి పట్ల అయినా కానీ పలు చిన్న పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా ఎవ్వరైనా కానీ మెచ్చుకునేవాడు ఆయననే సిద్ధపరిచిన జీతం ఇచ్చేవాడు ఆయననే ఆయన దృష్టికి నీవు ఎలా ఉన్నావు నీ పట్ల దేవుని పిలుపులో ఏర్పాటులో దేవుని పట్ల చిత్తములో ఆయన ఉద్దేశంలో నీ స్థితి నీ స్థానం ఏ రీతిగా ఉంది ఈ పొద్దున్నే వచ్చి పనిచేసే వాళ్ళు తనిగినట్టు రేపటి దినం మనం కూడా తనిగేవారిలాగా ఉంటామా ప్రభా ప్రభా నీ నామంలో చేసినాను కదా ప్రభా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినాను కదా అని ఆ గుంపులో ఉంటావా ఇలా నాకు ఏదో వచ్చిద్ది అని ఆశతో ఉండి ఏమైపోయింది ఒక్కసారిగా నీ ఆశయమైంది ఆవిరి కాబట్టి నీ కడుపులో అంట ఎవరి మీద కేసు ప్రభు మీద వీళ్ళ గుంపులో ఉంటామా బుద్ధి కన్నికల్లాగా ఉండి చూడండి ఆ రీతిగా దేవుణ్ణిలో వెలగలేని బుద్ధి లేని కన్కల్లాగా ఉంటామా ఇవన్నీ ఉపమానాలు చెప్పబడింది ఆయన పిలుపు ఏర్పాట్లో ఆయన పరిచయ చేసే వాళ్ళకే చెప్పిండు దేవుడు ఎందుకు ప్రతి ఉపమానము నువ్వు వెలిగితే నువ్వు బాగా పనిచేసినట్టు అన్నట్టు కాబట్టి చూడండి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వార మొదటి వారు కడపటి వార కుదురు మొదట వచ్చినాడు ఫస్ట్ భాగనే పనిచేసేయండు చివరికి వచ్చేలా ఏమైండు ఆ కునికి నిద్రించిండు అన్నట్టు ఈ వీళ్ళు లేటెస్ట్ గా వచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారు పని మీద శ్రద్ధగా గంట బాగా కష్టపడ్డరు అన్నట్టు అంటే యజమానుడు వచ్చి చూసినప్పుడు వీళ్ళ పనితనం యజమానుడికి మంచిగా అనిపించింది ఆ నుంచి ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు ఎలా ఉన్నారు నిర్లక్ష్యంగా పని పట్ల నిమగ్నం లేకుండా కనిపించినారు కాబట్టి వీళ్ళ పనిని యజమానుడు చూసిండు కాబట్టి వారికి ప్రతిఫలం ఇచ్చిండు ఈరోజు మనకు సిద్ధపరిచిన జీతము అది దేవుడొక్కడే ఇవ్వాల నీ గురించి సాక్ష్యము ఏసుప్రభువే చెప్పాల నిన్ను మెచ్చుకోవాలంటే యేసుప్రభు అక్కడే చూడండి నిన్ను సర్వసత్యంలోకి నడిపించాలంటే యేసుప్రభు ఒక్కడే సమస్తమునకు మూలము యేసుప్రభువే కాబట్టి ఆయన మనకు అప్పగించబడిన పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము దేవుని పట్ల ఎంత నమ్మకంగా నీ పిలుపు పట్ల ఏర్పాటు పట్ల ఈరోజు నువ్వు ఎన్నైనా కారణాలు చెప్పచ్చు ఎన్ని సాకులైనా చెప్పచ్చు ఎన్ని అబద్ధాలైన ఆలోచన ప్రతిదానికి ఒక సమయం ఉంటది ఆయన వచ్చే ఆ సమయంలో చూడండి ఆ రోజు దేవుని మీద సనిగితేను ఆ రోజు ప్రభువా ప్రభువా అంటే ఆయన తలుపు వేసి మీరు ఎవరో తెలియదు పోండి అని అనడంలోను లేదా నీ నామంలో ప్రవచించినాను అద్భుత ఈ నాలుగు కేటగిరీలో ఏదో గుంపులో ఖచ్చితంగా నువ్వు ఉంటావు కాబట్టి ఇది గుర్తెరిగిన నువ్వేం చేయాలంటే నీకు అప్పగించబడిన ఆయన పనిని నువ్వేం చేయాలా ఆయన రాకడా దినం వరకు నీ పనిలో నువ్వు ఎలా ఉండాలా మెలకుగా ఉండి నువ్వు పనిచేయాలా చూడండి కాబట్టి మార్కుసు వార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి కాబట్టి మనల్ని దేవుడు దాసులుగా ఏర్పరచుకున్నాడు కానీ ఆయన మనల్ని పిలుచుకునేది ఒక స్నేహితుల్లాగా సంబోధించుకుంటున్నాడు చూడండి ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాణి పని నియమించి చూడు ప్రతి వానికి కదా సేవకులకే పాస్టర్లకేం చెప్పలా వాక్యం విని చర్చకి పోయి నీకు కూడా ఉంది ఒక పని ఈరోజు ఈ పని నాకు అప్పగించిండు దేవుడు చూడండి నాకంటూ ఒక పని అప్పగించేడు అనే ఆలోచన కూడా ఈరోజు క్రైస్తవులు లేరన్నట్టు ఎందుకు వృడ్డితనం అన్నట్టు సేవకుడు చెప్పిండు పోయిండు నేను పోయి కూర్చున్నాను విన్నాను అంతే నా పని నాది ఆ చెప్పి పోవడం ఆయన పని ఆయన చూడండి ప్రతి వానికి ప్రతి ఒక్కరికి దేవుడు పని నియమించేడు ఈరోజు నీకు అప్పగించబడిన పని ఏది నీకు అప్పగించబడిన పిలిపేంది నీకు అప్పగించబడిన తలాంతేంది ఇవన్నీ గ్రహించుకుంటే నువ్వు దేవుణ్ణి పని చేయగలవన్నట్టు మెలుకుగా ఉండడం అంటే ఏంది ఇదే కదా మెలుకుగా ఉంటే నీకు నువ్వు ఎలా ఉన్నావు దేవుడిని అప్పగించబడిన పరిచర్య కావచ్చు పిలుపు విషయంలో కావచ్చు చూడండి ఆయన పట్ల ప్రతి దాంట్లో నువ్వు ప్రతి దినము కునకవు నిద్రపోవన్నట్టు యశుప్రాభు కొనకడు నిద్రపోడు నువ్వు కూడా ఎప్పుడు మెలుకువుగా ఉంటే జాగ్రత్త పడతావున్నట్టు కాబట్టి ప్రతి వానికి వాణ్ణి పని నియమించి మెలుకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే చూడండి అప్పగిచ్చిండు నమ్మకంగా పని చేయమని పోయిండు దేశాంతరం తిరిగి వస్తాడు కదా ఎందుకు ఆయన ప్రాపర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాడు కదా మన యశుప్రభు కూడా ఖచ్చితంగా వస్తాడు కదా చూడండి శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు మెస్ అయ్య పడతాడని వాళ్ళు గ్రహింపు లేదు వివేచన లేదు ఆ రీతిగా సిద్ధపాటు లేరు కాబట్టి ఆయన పుట్టుకను కూడా గ్రహించలేకపోయింది కదా కానీ ఇప్పుడు ఆయన పుట్టుక ఉన్నంత ఈజీగా ఆయన రాక ఉండదు కదా అది భయంకరమైన దినము కదా ఆ దినము దానిని తాళగలిగిన దాని ఎదుట నిలబడగలిగిన అంత భయంకరమైన కోపముతో ఉగ్రతతో ఆయన ప్రచండ రూపకంగా ఆయన వచ్చే దినము అది అతి భయంకరమైన దినము కదా కాబట్టి దేవుడు చెప్తుండడు ఆయన పోయినట్టే ఇంటి యజమానుడు అంటే యశు ప్రొద్దుగూకి వచ్చును అర్ధరాత్రి వచ్చునో కోడి కూయనప్పుడు వచ్చును తెల్లవారినప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కాబట్టి నువ్వు మెలుకువగా ఉండాలా తెలిస్తే మెలుకువగా ఉండబల్ల ఎప్పటి దినం ఐదింటికి వచ్చినంటే నాలుగింటికి లేస్తే రెడీగా ఉంటే సరిపోతుంది కదా చూడండి కాబట్టి ఆయన పొద్దుగూకి వస్తాడో అర్ధరాత్రి వస్తాడో కోడి కూయ్యడం అంటే ఉదయం కాలము తెల్లవారినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో ఎవడికి తెలియదు కాబట్టి నువ్వెలా ఉండాలా నీకు అప్పగించబడిన పని పట్ల నువ్వు మెలుకువగా ఉండాలా ఆ మెలుకుగా ఉన్న నువ్వేం చేయాలా ఆయన పొద్దుగుకి వచ్చినా అర్ధరాత్రి వచ్చినా కోడి కూయినప్పుడు వచ్చినా తెల్లవారిన వచ్చినా ఎప్పుడైనా రాని నువ్వు మాత్రము నీ పనిలో ఎలా ఉండాలా పని చేస్తూ ఆయన దృష్టికి కనపడాల అలా కనబడితేనే నీకు ప్రతిఫలము జీతం అన్నట్టు కాబట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్ర చూచునేమో గనుక మీరు మెలుకుగా ఉండు నిద్రపోవడం ఏంది మెలకు ఉండడం ఏంది చూడండి ఇప్పటికైనా మనం నిర్లక్ష్యమైన జీవితం నుంచి బయటపడి మనలో ఉన్న సోమరితనాన్ని బద్ధకాన్ని నిర్లక్ష్యమైన జీవితాన్ని విడిచిపెట్టి నీకు పని ఏందో నువ్వు గ్రహించి ఆ పని చేస్తే నీ జీవితానికి ఒక మేలు అన్నట్టు చూడండి ఆయన ఎప్పుడైనా రాని ఆయన రాకడంతో నీకేం పని నీకు పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలి చూడండి ఆయన అర్ధరాత్రి వచ్చినా పొద్దుగుకి వచ్చినా కోడి కూసినప్పుడు వచ్చినా తెల్లవారి వచ్చినా ఆయన రాని కానీ నువ్వు మాత్రము నీకు అప్పగించబడిన పని పట్ల నువ్వు మెలుకుగా ఉండాలా చూడండి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్ర బాగుచుండట చూచునేమో కనుక మెలుకుగా నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను మెలుకుగా నుండు కాబట్టి మెలుకుగా ఉంటే మన యజమానుడు దేశాంతరం అతను తిరిగి మరలా వస్తాడు కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా యజమానుడి పట్ల నీకు అప్పగించబడిన పనిలో నమ్మకమైన వాడిగా ఉండాలా మనుషుల దగ్గర కాదు నమ్మకంగా ఉన్నట్టు నటించినట్టు దేవుని దగ్గర చూచే దేవుడు కదా చూడట్లేదా నీ హృదయాన్ని నీ ఆలోచనల్ని నీ తలంపుల్ని నీ జీవితాన్ని ఏ రీతిగా జీవిస్తున్నావు ఏ రీతిగా నడుచుకుంటున్నావు ఏ రీతిగా ఆయనకి అంగీకారంగా నీ యొక్క విధానం ఉంది నువ్వు చేసే పని ఉంది మనుషులకు కనపడచ్చు ఉంటాం కాబట్టి మనుషుల ఒకలాగా ఇంకొకరి కాడ ఒకలాగా నటించే కాబట్టి ఆయన చూడక మనుషులు గ్రహించకపోవచ్చు కానీ నిన్ను చూచే దేవుడు ఉన్నాడు కదా ఆయనకి మరుగుపరచబడింది ఏం లేదు దాచబడింది ఏం లేదు సమస్తము తేటగా నీ జీవితం నా జీవితం ప్రతి ఒక్కడి జీవితం ఆయన కనబడుతుంది కదా చూడండి అందుకు జాగ్రత్త మనుషుల దగ్గర జాగ్రత్త పడితే ఏమొస్తుంది ఆయన దగ్గర జాగ్రత్త పడితే నీకంటూ ఒక విలువ ఉంటుంది నీకంటూ ఒక బహుమానం ఉంటుంది నీకంటూ ఒక జీతం ఉంటుంది కాబట్టి చూడండి మార్కుసు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచినేమో గనుక మీరు మెలుకువగా నుండుడి మార్కు వార్త అధ్యాయం ముప్పై వచనంలో నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను మెలుకువగా నుండుడ అందరితో నేను ప్ర నేను నాకే కాదు నేను పెద్ద సేవకుడిని అని చెప్పుకునే నాకే కాదు రక్షణ పొందిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కదా నేనేదో ఏదో పోయి కూర్చొని వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తే ఏదో కన్నీటి కాల్చి ప్రార్థన చేసి వచ్చి యథావిధిగా నా జీవితం నేను జీవిస్తూ మరలా సమస్య వచ్చిన జీవితం ఉండే వాళ్ళకి కాదు ఇలా అంతా కానీ దేవుడు చెబుతాడు అందరితో ప్రతి ఒక్కరితో ఏ భేదం లేదు ఏ పక్షపాతం లేదు ప్రతి ఒక్కరి వాణ్ణి వాణ్ణి క్రియ చొప్పున ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గరుంది చూడండి కాబట్టి ప్రతి ఒక్కరూ మెలకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు నీ పిలిపేందో నీ ఏర్పాటు ఏందో నీ పట్ల దేవుని ఉద్దేశం ఏందో చిత్తం ఏందో నువ్వు గ్రహిస్తే ఎప్పటికన్నా వివేచిస్తే ఆయన వచ్చే ఆ కొంత సమయంలోనైనా ఆయన పనిలో నువ్వు కనిపిస్తావన్నట్టు లేదు నేను నిద్రపోతానంటే ఆ అర్ధరాత్రి పెండ్లి కుమారుడు వస్తుందని కేక వేస్తే బుద్ధి లేని కనికలు ఎట్లా ప్రయాసపడ్డారో ఈరోజు నీ జీవితం నా జీవితం ప్రతి ఒక్కరి జీవితము అలానే ఉంటుంది చూడండి కాబట్టి లూకా సువార్త అధ్యాయము చూడండి ముప్పై ఆరో వచ్చినంలో తమ ప్రభువు పెండ్లు బిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అంటే ఎప్పుడొస్తాడో అని అతని కొరకు ఎదురు మనుషుల వలె ఉండుడి చూడండి ఎదురు చూడాల కాబట్టి ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుటా కనుగొనునో ఎందుకు ఆ ఐదు గంటలు సాయంకాలం వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చండి ఒకే దేనరం అంటే ఈ యజమానుడు వచ్చినప్పుడు ఈ ఐదు గంటలకు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు పనిలో అప్పుడే వచ్చిన వాళ్ళు కదా కాబట్టి ఉస్తాహంగా బాగా పనిచేస్తున్నారు పొద్దున వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు కులికి కునికి కునికి ఎండకి గాలికి అదిరిపోయి వాళ్ళు ఏమైపోయినారు చివరికి సప్పకి కాబట్టి ఆయన దృష్టికి చెప్తుండే ప్రభు వచ్చి ఏ దాసులు కాబట్టి ఎవరైనా కావచ్చు చెప్పే నేనైనా కావచ్చు వీనే నువ్వైనా ఎవరువైనా కానీ చూడండి ఇది అందరికీ చెప్పబడింది బైబుల్ పర్టికులర్ గా విశ్వాసులకే చెప్పాలా అన్యజనులకే కాదు కదా ప్రతి ఒక్కరికి ఈ బైబిల్ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు కాబట్టి ఆయన వచ్చుట దేవుడు ఎప్పుడైతే ఆయన వచ్చినప్పుడు ఆయన కనుదృష్టిలో ఏ దాసుడైతే బాగా పనిలో నిమగ్నమై కనబడతాడో ఆ దాసుడు ధన్యుడు సహజంగా ఏంటంటే మన బలహీనత ఏంటంటే ఒకప్పుడు అట్లా చేసినాను ఒకప్పుడు అలా పరిచర్ చేసినాను అవన్నీ అప్పుడు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఎలా ఉంది ఆయన వచ్చే సమయంలో నీ పరిస్థితి ఎట్లా ఉంది అన్నది చూసుకోరు ఇది మోసం అంటే ఇది అబద్ధంగా ఆశ్రయించడం అంటే ఇది భ్రమపడడం అంటే బైబుల్ వాక్యము తేటగా చెప్తుంది ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడైతే ఆ పనిలో ఉంటారో ఆ దాసులను దేవుడు మెచ్చుకుంటాడు అప్పుడు మెలుకుగా ఉండి బాగా పని చేసినాను అలిసిపోయి ఇప్పుడు కునికి నిద్రిస్తానంటే కాదు కదా విధానము చూడండి కాబట్టి ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యుడు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు లోకాసు వార్త అధ్యాయము ముప్పై ఎనిమిదో మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు కాబట్టి కాబట్టి రెండో జామున వచ్చినను మూడో జామున వచ్చినను మెలుకువగా ఉండుట కనుగొను ఆదాసులు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడలా అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనిడని తెలుసుకోని కాబట్టి దొంగ ఎప్పుడో పడతాడు అని నాకు తెలిస్తేనే బహుజాగ్రత్త అంటా కదా అదే దొంగ అసలు రాడు అన్న ఉద్దేశం అలా ఉంటే నిర్లక్ష్యంగా ఉంటాను చూడండి కాబట్టి ఈరోజు నీ జీవితం నిర్లక్ష్యంగా ఉందా ఈ రోజు నీ జీవితం ఎట్లా ఉంది నువ్వు ఎలా ఉన్నావు దేవుని పట్ల మన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన పిలుపు ఏర్పాట్లో ఉన్నవాళ్ళే కదా విని ఏదో దేవుడు మాట్లాడిండు సంతోషించిండు అని పోయే వాళ్ళైతే శ్రమొస్తే హింస వస్తే పోతారు వీళ్ళంతా ఎందుకు చూడండి మన గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని పిలుపు ఏర్పాటు ఉంది దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు విని గ్రహించుకుంటే నువ్వు మంచి నిలబడిన విత్తనం ఉంటావు కాబట్టి నువ్వు పలిస్తావు పుట్టి వినిపోయే వాళ్ళగా ఉంటే నీలో ఏం మార్పు ఉండదు కానీ నువ్వు మారకపోతే నీలో దేవునిలో ఉన్న పరిశుద్ధత ఉండదు దేవుని పట్ల నీ పిలిపేందు ఏర్పాటు విషయంలో ఉండదు చూడండి కునికి నిద్రించడం అంటే దేవుని పట్ల నిర్లక్ష్యంగా జీవిస్తామన్నట్టు అంతగా దేవునికి దగ్గరగా ఉండాల్సిన మనము దూరంగా ఉంటాం ఎందుకు మెలకు ఉంటే అన్నిటిని చూస్తాం అన్నట్టు పరిస్థితులు అన్నిటినీ అదే నిద్రపోతే అప్పుడు ఒక్కసారిగా ఏదైనా ఒక శబ్దం పడితే లేస్తారు చేసినారా అట్లా అవుతుంది ఆ దినం మన పరిస్థితి కాబట్టి మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండు అని చెప్పెను అప్పుడు పేతులు వచ్చి ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా అందరితో చెప్పుచున్నావా అని ఆయనను అడగగా ప్రభు ఇట్ల నేను ఈ ఉపమానం గురించి పేతులు మాతో చెప్పుచున్నావా అందరితో చెప్పుచున్నావా అని ఆయనను అడగగా ప్రభు ఇట్ల తగిన కాలమున ప్రతి చూడండి తగిన కాలమున ప్రతి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గృహ నిర్వాహకుడు ఎవడు చూడండి నమ్మకమైన బుద్ధి బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు యజమానుడు తనకి అప్పగించబడిన పని ఆ పనిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి చూడండి యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గృహ నిర్వాహకుడు ఎవడు ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయి అంటే తన ఇంటి వారి పట్ల నియమించిన దేవుడు ఏం చూడండి ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయి చుండుటా కనుగొను ఆదాసుడు ధన్యుడు అంటే ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడైతే తనకిచ్చిన తన ఇంటి పట్ల నమ్మకంగా బుద్ధి కలిగిన వాడిలాగా ఉంటాడో ఆదాసుడే ధన్యుడు అతడు తనకు కలిగిన దాని ఎంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను ఎందుకు నేను యేసుప్రభుని కాబట్టి నేను అబద్ధమాడను ఎందుకు నేను సత్యమే బలికి తిని యేసుప్రభు కాబట్టి ఆయన నిజమే చెప్తున్నాడు ఈరోజు ఈ నిజం నువ్వు గ్రహించుకుంటే లోకి రావడానికి ప్రయత్నిస్తాం నీడలో నుంచి నిజస్వరూపం యేసు ప్రభుల్లో ఉండడానికి ప్రాయసపడతాం లేదు భక్తి అనే ముసుగులో ఉంటే ఆ భక్తి అనే ముసుగులోనే కొట్టుకుపోతాం అన్నట్టు భ్రమంలో ఉంటే చూడండి కాబట్టి దేవుడు మాట్లాడుతుంటూ ఆయన నిజముగానే చెప్తున్నాడు కాబట్టి అయితే ఆ దాసుడు తన యజమానుడు వచ్చుట ఆలస్యము చేయిచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసిలను కొట్టి తిని తాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును పాపము వచ్చే జీతం కూడా మరణమే చూడండి కాబట్టి మనం ఎలా ఉన్నాము ఈ లోకస్తుల్లాగా తిన్నాము తాగినాము మన పని మనమే అనుకున్నట్టు బ్రతుకుతున్నామా ఆయన నాకు అప్పగించబడిన పిలుపు ఏంది దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశం ఏంది నేనేం చేయాలా ఆయన పట్ల ఆయన ఏ విధంగా ఉన్నామా చూడు ప్రతి విషయంలో మనం స్వార్థంగా ఉంటాం ఎందుకంటే మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాం మనము మన పిల్లలు మన ఉద్యోగాలు ఇవన్నీ మనమే కానీ నీకంటూ దేవుడు ఒక పని అప్పగించండు కదా దానిలో కూడా నమ్మకంగా ఎక్కడంటున్నాం అందుకు అక్రమం చేసిన వాళ్ళు అన్నట్టు ఎందుకు ఆయన అంటుండే కదా నమ్మకమైన వాడు బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవడు చూడండి దేవుని ఇల్లంతటిలో మోషన్ నమ్మకంగా ఉన్నాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అలాగే మన ప్రభు కూడా నమ్మకంగా ఉన్నట్టు సాక్ష్యం ఇచ్చండు ఈరోజు నిజంగా అంత నమ్మకంగా దేవుని పట్ల మనం ఉన్నామా ఎప్పుడు మన జీవితాలు మన కష్టాలు మన ఇరుకులు మన ఇబ్బందులు మనం మనం మనమని మనం చేసే ప్రార్థన కానీ ఇవి మనని మనమే అనుకున్నాం కానీ ఆయన బిడ్డలు మనై అని అనుకోమా ఎందుకంటే స్వార్థ కాబట్టి స్వార్థపూరితంగా ఆలోచిస్తాం కాబట్టి దేవుడు నిన్ను పొందుకోమన్నాడు మంచిదే నువ్వు వెలిగినావు ఆ వెలుగు అనేకల జీవితాల్లో వెలిగిస్తేనే కదా నిజమైన వెలుగు నీకు నువ్వు వెలిగితే సరిపోదు కదా నీకు నువ్వు అన్ని తెలిసి అనుకుంటే కాదు కదా తెలియని వాళ్ళకు తెలియజేయడంలోనే కదా గొప్పతనం ఉంది చూడండి యశప్రభు ఎట్లా నమ్మకమైన అంటే తొంభై తొమ్మిది గొర్రెలున్న తప్పిపోయిన గొర్రె మీదనే ఆయన ప్రాయసపడ్డాడు దానిని వెతికి రక్షించడానికి ఆయన ఆసక్తి కలిగింది కాబట్టి వీటిని విడిచిపెట్టి వాటి కొరకు వెళ్ళిండు ఈరోజు దేవుడు సంతోషించాలంటే ఏదైతే తొలగిపోయిందో తొట్టిల్లిపోయిందో దానిలో నువ్వు తీసుకొస్తేనే దేవుడికి నిజంగా సంతోషం ఉంటుంది కాబట్టి చూడండి అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని తాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలలోను కాబట్టి అర్ధరాత్రి వచ్చినా కోడి వచ్చినా తెల్లవారుజా వచ్చినా ప్రొద్దుగుకి వచ్చినా ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకుగా ఉండమన్నాడు ఈ దాసులు ఏం చేస్తున్నారు మీరు దేవుని రాడు మా విధానంగా మేము ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి అలా తలంచి వీళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ క్రియలు కనబరుస్తున్నారు ఆ క్రియలకు కూడా ప్రతిఫలము జీతం ఉంటది కదా ఈరోజు ఇష్టప్రకారంగా మాట్లాడితే సరిపోతుందా నాకు అధికారం ఉంది నేను పెద్దవాణ్ణి కదా అని ఎట్లా పడితే అట్లా ఉంటే సరిపోతుందా ప్రతి ఒక్కడు ఒక దినము ఆయన ఎదుట తీర్పు దినంలో నిలబడాల ప్రతి ఒక్కడు చూడండి ఈ లోకంలో నువ్వు ధనవంతుడు కావచ్చు పేదవాడు కావచ్చు నువ్వు పెద్ద ప్రవత్వ కావచ్చు ఎవరివైనా కావచ్చు ఏ భేదం లేదన్నట్టు ఆయన తీర్పు అందరి వాళ్ళ వాళ్ళ విధానాలను బట్టి ఖచ్చితమైన తీర్పు మన దేవుడు ఇదిగో న్యాయాధిపతి మీ వాకిటే నిలిచి ఉన్నాడని చెప్పిడు కాబట్టి చూడండి కాబట్టి అలా తీర్పు తీర్చే దేవుడు యేసుప్రభు ఒక్కడే కాబట్టి ఆయన ఎప్పుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు చూడండి కాబట్టి తన యజమానుని చిత్తం మిరిగి సిద్ధపడక ఈ విషయంలోనే మనలో మనం చాలా మంది తొట్టిల్లిపోతున్నారు ఇది నా సొంత మాట నాలో ఉన్నవాడు నన్ను పంపినవాడు చెప్పే మాట విని గ్రహించే వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు గాని ఆ పరిశీలు శాస్త్రాలు సర్దుకాయలు చెప్పిన మాటలు విని ఉపమానలన్న అన్నప్పుడు వాళ్ళకి కఠిన పచ్చుకొని ఆయన మీద హృదయమంతా చెడుతనంతో నింపి ఆయనని చంపడానికి చూసిండ్రు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళలాగా ఉంటామా సాత్వికముతో వాక్యాన్ని పరిశీలించి గ్రహించి దేవుడు ఏం మాట్లాడుతుండడు అని బుద్ధి కలిగిన వారిలాగా ఉండి పరిశీలించి మార్చుకునే వారిలాగా ఉంటామా అన్నది వినే వాళ్ళ సిద్ధపాటు అన్నట్టు చూడండి మనలో జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే తన యజమానిని చిత్త మెరుగి ఉండి సిద్ధపడక ఈ ఒక్క విధానంలోనే మనలో మనం చాలా మంది పడిపోతున్నాం ఇది నమ్మదగిన మాట విశ్వసించిన వాళ్ళైతే ఇక మీదటన్నా మెలకువుగా ఉండి ముందుకు నడుస్తారు లేదు మేము వినము అని అని గ్రహించిన వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు కాబట్టి వారి వారి క్రియల ఫలం చొప్పున దేవుడు వారికి ఆయన సిద్ధపాటి దాని ప్రకారంగా తీర్పిస్తాడు కాబట్టి తన యజమానుని చిత్త ఎరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక చూడండి ఇది కదా అక్రమమంటే అన్యాయము ఎరిగి సిద్ధపడతలేదు ఆయన చిత్తం తెలిసి కూడా జరిగిస్తలేదు వీళ్ళనేమనాల బుద్ధి లేని వాళ్ళని అనలా వీళ్ళనేమనాల అపనమ్మకస్తుల దాంట్లో పాలు పొందుతానంటే ఇది ఏంటిది చూడండి ఆయన చూడండి దేవుడు ఎంత స్పష్టంగా ఆయన చిత్తము ఎరిగి సిద్ధపడతలేదు ఆ చిత్తం గ్రహించుకొని జరిగిస్తాడు ఎంత స్వార్థపరులు ఎంత ద్రోహులు మూర్ఖులు కాకపోతే ఎంత అన్యాయస్తులు న్యాయం ఎక్కడుంది ఇందులో చూడండి అతని చిత్తము చొప్పున జరిగింపక గు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు కాబట్టి చూడండి దేవుడు ఈరోజు నితో నాతో మనతో మాట్లాడుతున్నాడు చూడండి నేను గొప్పవాడనైనా నువ్వు గొప్పవాడనా ఎవరు గొప్పవాళ్ళము అనేది ఒక దినం వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు తీర్పు తీర్చే దేవుడు నీ పనిని బట్టి నీ క్రియను బట్టి సిద్ధపరిచిన జీతం ఇచ్చే దేవుడు ఆయన కాబట్టి చూడండి మనము మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడకుండా దేవుణ్ణి సంతోషపరచాల ఆ తలాంతులను అభివృద్ధి పరిచిన వాళ్ళని ఎస్ప్రమేమన్నాడు నా సంతోషంలో నువ్వేమో వాళ్ళు పాల్పొందు అన్నాడు చూడు నువ్వు అభివృద్ధి పొందితేనే నువ్వు ఆయన పట్ల చిత్తమేందో అది గ్రహించి జరిగిస్తేనే దేవుడు సంతోషపరుస్తాడు నువ్వు ఉపవాసాలు ఉంటే ఇష్టం ఉండదు నువ్వు ప్రార్థనలు చేసినా అది వేషధారణ అవుతుంది శక్తి ఉండదు పైకి భక్తే గాని ఎందుకు ఉండదంటే నీ పట్ల దేవుడి ఏందో తెలిసి కూడా నువ్వు చేయట్లేదంటే నువ్వు ఎంత మోసగాడివి చూడండి ఈశ్వర యువతి యూధాలంటే మోసగాళ్ళన్నట్టు ఆయన పక్కనే ఉండి ఆయన ఏం చేసిండు వెన్నుపోటు పడిచిండ్రు అన్నట్టు ఈరోజు కూడా ఎంతో మంది ఈ రీతిగానే దేవుణ్ణి వెన్నుపోటు పడుస్తున్నారు స్వార్థపరులు మోసాన్ని అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఆలోచించిన వంచకులు అన్నట్టు వీళ్ళు ద్రోగులు చూడండి ఎక్కడా కూడా క్రీస్తు ప్రేమ లేకుండా కపటంగా నడిచేవాళ్ళు అన్నట్టు కుయ్యతో నడిచేవాళ్ళు అన్నట్టు స్వార్థ పరులు ఇల్లు వీళ్ళ క్రియను బట్టి కూడా వీళ్ళకి సిద్ధపరిచిన జీతము దేవుడు పెట్టి ఈరోజు స్వార్థ పరులాగా ఉంటావా చూడు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయననే వెన్నుపోటు పడిచే ఉన్నావా ఆయన పని ఏంది ఆయన చిత్తమేందో నువ్వు గ్రహించి జరిగించలేదంటే నువ్వు ఎంత బుద్ధి ఎంత అజ్ఞానంతో నడుచుకున్న జ్ఞానం ఉంటే ఆయన చిత్తమేందో గ్రహించి పౌలు చెప్పినట్టు సమయం పోనీక సద్వినియోగం చేసుకోనచ్చు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానంతో నడుచుకోమాడు ఇందు నిమిత్తము ప్రభు యొక్క చిత్తం ఏమిటో వివేకం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు గ్రహిస్తారు వీళ్ళ అవివేకులు అన్నట్టు అంధకారంతో హృదయాన్ని నింపుకున్న వాళ్ళు అన్నట్టు కూడా యశు ప్రభుని అలాంటి వంచకలు మోసకులు ఈరోజు కూడా ఆయనను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు ఎందుకు స్వార్థంతో కదా యజమానుడు ఆలస్యం చేస్తుండని మనసులో అనుకొని ఎవడు తగినట్టు ఎవడి ఇష్ట ఎవడు తగ్గట్టు వాడు జీవిస్తున్నాడు అన్నట్టు కానీ చూచే దేవుడు చూడండి రాక మానడు ఆయన ఎదుట నువ్వు నిలబడక మానవు భయం లేదు దేవుడు అంటే ఈరోజు మనుషుల్లో ఎందుకు చూడండి భయం ఉన్నాడు ఎవుడు పాపం జయుడు చెప్పండి ఈరోజు ఎంతమంది మనం పాపం చేయకుండా భయం లేదన్నట్టు దేవుడు మనకి ఎందుకు యశుప్రభు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఎంతో దీర్ఘశాంతంతో సహిస్తుండడు కాబట్టే ఈరోజు నువ్వు నేను ఈ లోకం నిలబడగలిగింది అదే పాత నిబంధనలో ఆయన కోపం ఉంటే ఎవడు ఎందుకు ఇప్పటికన్నా మారు మనసు పొందుతారు ఇప్పటికన్నా నా చిత్తమేంది ఏంది గ్రహిస్తారు నా చిత్తం చొప్పున జరిగిస్తారు సిద్ధపడతారు నాకు తగినట్లుగా మారతరు అప్పుడన్నా ఫలిస్తారు లేకపోతే ఏం చేస్తాడు ఫలించని ప్రతి తేగను తీసి పారవేస్తారు ఇప్పటికన్నా మనము దేవుని మన పట్ల చూడండి మనము దేవుని విధానం ఏంది దేవుడి కొరకు ఇప్పుడన్నా పనిచేయాలి కదా లేకపోతే మొదటి వాళ్ళలాగా ఉండిపోతా ఉన్నట్టు పొద్దున్నే వచ్చిండ్రు చివరికి ఏమున్నారు ఏం పొందిండ్రు ఒక గంట వచ్చి పని చేసిన వాడు బాగా పని చేసి అతడు మంచి ప్రతిఫలం పొందిండు దేవుడి దగ్గర నేను మొదటి నుంచి ఉన్నాను నేను అప్పటి నుంచి ఉన్నాను ఇప్పటి నుంచి ఉన్నాను అప్పటి ఇవన్నీ దేవుడికి కాదన్నట్టు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వెలుగుగా ఉన్నావా యజమానుడు ఆలస్యం చేస్తుండని కునికి నిద్రించే ఉన్నావా మన మన విధానం ఎట్లా ఉంది ఇది నేను ఎవరికి తీరపరినిగానే కాదు ఈ ప్రతి వాక్యాలు ఎవరొకరి ద్వారా బయలుపరచాలి కదా ఆ రీతిగానే ఆయన కృప ఏర్పాటు ఉద్దేశం చిత్తం నా పట్ల ఉంది కాబట్టి ఇవి నాకు బయలుపరిచి నాలో ఉండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నన్ను చూస్తే ఎవడు ఎప్పుడు మారు యశుప్రభుని చూసిను ఈయన యేసమ్మ కుమారుడు కాదా వడ్లవాడి కుమారుడు కదా అని శరీర సంబంధాలు ఎప్పుడు శరీరానుసారంగా చూస్తారన్నట్టు అప్పుడు వయసు కనిపిస్తుంది చదువు సంధ్యలు కనిపిస్తాయి అన్ని కనిపిస్తాయి కానీ ఆత్మానుసారులు ఇది ఆత్మ సంబంధమైనదా కాదా ఈ ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా ఈ వాక్యము దేవునికి తగినట్లు ఉందా లేదా ఇది లేఖనాల ప్రకారంగా ఉందా లేదా ఇతను స్వనితతో చెప్తుండ స్వబుద్ధితో చెప్తుండ లేదా దేవుని వాక్యం ప్రకారంగా చెప్తుండ ఇవన్నీ పరిశీలించి పరీక్షించి గ్రహించి మార్పు చెందుతున్నారు అదే శరీరానుసారులు ఆ వచ్చిండు ఒక పెద్ద సాంగం చెప్పిండు నిజం అంతే గొర్రెలు కషాయవాణ్ణి నమ్మినట్టు ఈరోజు క్రైస్తవులు అట్లా నమ్మినారు కాబట్టి అంధకారంలో ఉన్నారన్నట్టు వెలగలేక చీకటితో కట్టిగా చీకటిగా ఉందన్నట్టు గృడితనం అన్నట్టు దూర దృష్టి లేని తనం అన్నట్టు లేకపోతే దేవుడు వాళ్ళకి అప్పగించబడిన పని ఏంది సిద్ధపడాలి కదా అనేతిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి కదా ఈరోజు ఎవడు జరిగిస్తాడు ప్రతి ఒక్కడు స్వార్థపరులు కాబట్టి ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకి వెళ్ళాల్సిన ప్రతి విధానాలను త్రోహ తప్పించిన ఈరోజు ఎంతో మంది వంచకులు క్రీస్తు వంచకులు ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎలా అనేది పరిశీలించుకో పరీక్షించుకో అందరిలాగా ఈ లోకస్తుల్లాగా కదా రేపు ఎల్లుండు రావిలెల్లుండు ఎప్పుడు అనేది కాదు నేడు అనే ఆలోచిస్తే నేడు నీకేమొస్తుంది వెలుగు వస్తుంది రక్షణ వస్తుంది నీలో మార్పు వస్తుంది ఈ రోజన్నా నేను ఇంతకాలం దేవుని చిత్తాన్ని తెలిసిగా కూడా నేను సిద్ధపడలేకపోయినాను గ్రహించలేకపోయినాను ఆ రీతిగా ఆయన చిత్తాన్ని జరిగించలేకపోయినాను నేను అపనమ్మకంగా ఉన్నా దేవునికి అవిధేయతగా ఉన్నా దేవుని పిలుపుకు లోబడలేకపోయినా ఆయన ఏర్పాటు పట్ల సిద్ధపడలేకపోయినా ఆయన పనిలో చేయలేకపోయినా ఇక్క మీదటన్నా చేస్తానంటే పని చేస్తా ఆసక్తి ఉంటే దేవుని పట్ల శ్రద్ధ మనలో ఉంటే ఆ రీతిగా మనము దేవుని పట్ల పోతాం మనలో భయమే ఉండదు ఎందుకు నాకు ఏదైనా కష్టం వస్తే ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన పెడితే పోతుంది ఇదే క్రైస్తవులు సోమరులు అన్నట్టు మార్చు మార్చుకోరు అన్నట్టు జీవితాలను మార్చుకోరన్నట్టు వాళ్ళ అలవాట్లను వాళ్ళ బుద్ధులు మార్చుకోరు అన్నట్టు ఎందుకు వినువారిలాగా వాళ్ళ జీవితాలు అలానే ఉంటాయి కాబట్టి వాళ్ళ స్థితి కూడా అలానే ఉంటుంది అన్నట్టు ఈరోజు మార్పు చెందేవారిలాగా ఉన్నావా రోజు రోజుకి దేవుని పట్ల దిగజారిపోయి అనగారిపోయే స్థితికి ఉన్న ఈరోజు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో గ్రహించుకుంటే ఇక మీదటన్నా నువ్వు మార్పు చెందితే నీ జీవితంలో ఎంతో మేలు ఎందుకంటే ఇక మీదటైనా నువ్వు మెలుకువగా ఉంటావు ఈరోజు రాలేదు కదా యేసు ప్రభు ఇంకా నువ్వు ఆయనను ఎదుర్కోలేదు కదా ఇప్పుడన్నా సిద్ధపడితే ఆయన వచ్చే దినంలో నువ్వు మెలుకుగా ఉండి నమ్మకమైన గృహ నిర్వాహకుడిలాగా బుద్ధి కలిగిన దాసుళ్లాగా దేవుని పట్ల మనం అందరం కనబడతాం అలా కనపడాలంటే మనం మార్పు చెందాల ఇది మనుషుల కోసం చేసే పని కాదు పరిచర్య మనుషులు చూసి మెచ్చుకునేది కాదు పరిచర్య మనుషులు చెప్పినట్టు వాళ్ళకి తగినట్లు నడుచుకోవడం కాదు పరిచర్య అన్నట్టు ఒకడున్నాడు ఆయనే యేసుప్రభు నీ ఉద్దేశం ఏంది దేవుని పట్ల ఆయన నీ పట్ల చిత్తం ఏంది నీ పని ఏంది నీకు ఇచ్చిన తలాంతేంది ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి నేను చెప్తే నీకు తెలుస్తుందా లేదా ఇంకొకరు చెప్తే తెలుస్తుందా ఆయన సన్నిధిలో ఉండి తెలుసుకోవాలి పిలుచుకున్నవాడు నిన్ను ఏర్పరచుకున్నవాడు పని ఏ పని చేయాలో చెప్పడా ఆ జ్ఞానం లేదన్నట్టు క్రైస్తవులకి చూడండి ఏర్పరచుకున్న వాడు తన తోటలకు వెళ్ళి పని చేయమంటే ఏ పని చేయాలో చెప్పడా ఈరోజు నువ్వు పనిలో ఉండి చేయాలంటే నువ్వు ఏ పని చేయాలా ఎలా ముందుకు పోవాలా నడిపించడా శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతుందంటే చూడండి కాబట్టి మనం మార్పు చెందాలా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇవి నిన్ను డిసైడ్ చేసే మాటలు అన్నట్టు ఇట్లా ఏం మార్పు ఉండదు నేను మార్చి చెప్పడానికి లేదా దాన్ని వేరే విధంగా చెప్పడానికి ఏం ఉండదు అన్నట్టు నిశ్చయంగా ఇవి జరుగుతాయి అన్నట్టు కాబట్టి ఇప్పుడన్నా ను పరిశీలించుకో ఆయన చిత్తాన్ని గ్రహించి కూడా సిద్ధపడకుండా ఉన్నావా ఆయన చిత్తాన్ని జరిగించకుండా ఉన్నావా చూడు నువ్వు కునికి నిద్రిస్తున్నావా లేదా మెలుకుగా ఉన్నావా చూడండి అబద్ధంలో నుంచి బయటకు రావాలా వేషధారణ జీవితాల్లో నుంచి బయటకు రావాలా నిజ స్వరూపంలోకి వస్తే ఈ వాక్యాలు చూపిస్తాయి నువ్వు ఏ స్థితిలో ఉన్నావా నీ స్థితిని అది సత్యం మనుషులు చెప్పేది కాదన్నట్టు మనలో ఏ మార్పులు లేకుండా ఏ రీతిగా దేవుని పట్టలేకుండా నేను ఉన్నానని చెప్పుకుంటే నువ్వు అపద్దికుడివి రేపటి దినము ఆయనని కూడా అబద్దికుడిని చేసిన వాడి పోతాం నీలో సత్యం ఎక్కడుంటది కాబట్టి మనమందరం గ్రహించుకోవాలా మనమందరం దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాలి ఇది ఒకరి చెబితే చెప్పేది కానే కాదు నేను చెప్పేతే కానే కాదు నువ్వు ఎలా ఉన్నవు ఈ వాక్యమే చెప్తుంది నువ్వు నిజంగానే ఉన్నవా లేవా అని దానిని బట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో పరీక్షించుకో దేవుని సన్నిధిలో ప్రాధేపడి ప్రభా ఇక మీదటైన నీ పనిలో నేను నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుల్లాగా ఉంటాను ప్రభా నీ చిత్తాన్ని గ్రహించినా నేను సిద్ధపడతాను దాన్ని జరిగిస్తాను ప్రభ అన్న తీర్మానము సిద్ధపాటు నీకుంటే నీ జీవితంలో నిజమైన వెలుగు మేలు చూడండి ఈ లోకంలో పరిచయం చేయాలంటే అక్కడికి వెళ్ళాలా అది చేయాలా ఆ స్పాన్సర్లు చేయాలా ఎలా చేయాలా ఇవంతా మోసకులు అన్నట్టు బైబుల్లో ఏసు ఎక్కడ చెప్పలేదు కదా ఖాళీగా కూడా తెచ్చి పని చేపిస్తుండ కదా కాబట్టి మనం ఎలా ఉన్నాం మోసాన్ని ఆశ్రయిస్తున్నామా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నామా అసత్యాన్ని జరిగిస్తున్నామా ఎట్లా ఉన్నాం మనం ఎలా స్థితిలో ఉన్నాం ఇది ఒకటి చెప్తే జరిగేది కాదే కదా ఎందుకు దేవుడు ఈరోజు నితో అంత రూఢీగా మాట్లాడుతుండే ఇది నేను డిసైడ్ చేసేది ఈ చెప్పిన ప్రతి ఉపమానం ఒక దినం జరుగుతుంది నిలబడతాం మనం అందరం నీ పక్కన చేసిన బాగా పని చేసి మెచ్చుకున్న వాడు వాడిని చూసి నువ్వేమో సనుగుతావా దేవుని పట్ల అయ్యో నాకన్నా చిన్న వయసు వచ్చి మననే వచ్చి చేసిండు నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను నలభై దేవుడు నాకేంట చేసిండు అని సనుగుతావా లేదు ప్రభా నీ నామంలో ప్రవచించినాను అన్ని చేసినాను నువ్వు నన్ను ఎరగనంటే ఎట్లా ప్రభా అని ప్రాధేయపడతావా చూడండి కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకుంటే పరీక్షించుకుంటే ఇక మీదటైనా మార్పు చెందుతాము ఇక మీదటైనా మనసు మార్చుకొని ఈ చివరి దినాల్లో అయినా అక్కడ ఆయన రాకడ దినాల్లో అయినా మన మనం నిలబడి మనం పని చేస్తాం అన్నట్టు స్వార్థంలో నుంచి బయటకు రావాలా ఎంతకాడికి నా జీవితము నా పిల్లలు నా కుటుంబము నా పని తప్పలేదు దీంతో పాటు ఆయన పని చేస్తే కూడా మంచిది కదా మనం ఏం చేస్తున్నాం ఆయన పట్ల ఏం ప్రయాస పడుతున్నాం దేవుని పట్ల లేదా పలానా బ్రదర్ చెప్పిండో పలానా సిస్టర్ చెప్పిండో లేదా నేను చెప్పినాను ఇంకొక బ్రదర్ చెప్పాడని కాదు కదా చూచే దేవుడు రేపటి దిన్నం చూచిన దేవుడే కదా ఆ పనిని బట్టి జీతం ఇచ్చేది కాబట్టి పరిశీలించుకుంటే పరీక్షించుకుంటే ఇక మీదట దేవుడు నా పట్ల ఎందుకు కష్టాలు శ్రమలు మన జీవితంలో దుష్టశక్తులు వస్తాయి అంటే ఇదే సత్యం అని చిత్తాన్ని జరిగి కూడా సిద్ధపడకుండా ఆ రీతిగా జరిగించకుండా మనం ఉంటే ఎవరిని ఆశ్రయించినట్టు అబద్ధాన్ని ఆశ్రయించండి నువ్వు అబద్ధంలో ఉన్నావు కాబట్టి వాడికి దొరికినావు కాబట్టి నీ మీద కష్టాలు శ్రమలు బాధలు అన్నీ వస్తాయి పట్ని ఎదుర్కోలేక జయించలేక కృంగిపోతూ ఏడుస్తూ బాధపడుతూ తల్లడిల్లిపోతున్నాం కానీ దేవుడు నిన్ను ఏడిచే వాళ్ళలాగా పెట్టిండా పోరాడే యుద్ధ సైనికుల్లాగా పెట్టిండా మనల్ని అన్న గ్రహం అన్న గ్రహిం పొండదు ఎందుకు వాక్యం లేదు మనలో ఎందుకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా మనుషుల మీద ఆధారపడ్డము వ్యక్తుల మీద ఆధారపడ్డము అలా అలవాటు పడ్డాం కాబట్టి ఏ రోజు మనంతట మనం దేవుని మీద ఆధారపడి బలవంతులు ఎప్పుడూ ప్రయాసపడదు ఎప్పుడైనా మనకున్న కష్టాలు వాటిని మనంతటా మనం ఎదుర్కొని జయించే ఆ విధానం ఉండదు ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన పెడితే ఇంకొక బ్రదర్ వచ్చి బలినిస్తే పోతుందా చెప్పండి దేవుని చిత్తం తెలిసి కూడా జరిగించకుండా సిద్ధపడకుండా ఉంటే ఒక బ్రదర్ వచ్చి బలినిరిస్తాను ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాను ఎట్లా కార్యం జరుగుతుంది ఒకసారి చేస్తాడు కానీ మరలా మరలా చెయ్యిడు కదా ఎందుకు నువ్వు తెలుసుకోవాలా ఆ సమస్య ఏంది ఆ శోధన ఈ కష్టం ఇది ఎందుకు వచ్చింది నా పట్ల ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది నేను ఏ తప్పు చేస్తే వచ్చినాను లేదా దేవుని పిలుపు పట్ల ఏమైనా అయినాను ఇవన్నీ గ్రహించుకుంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలం యోనా గ్రహించుకోండి కదా విధేయేత చూపించినా కానీ వాళ్ళందరూ పడవలో చీట్లు ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే యోనాకు అర్థమైంది నా వల్లే వచ్చిందండి నా వల్ల వీళ్ళు కూడా సమస్య పొందాల్సి వచ్చిందని ఈరోజు మన వల్ల మన కుటుంబాల్లో కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మన వల్లనే కదా మన అవిధేయత వల్లనే కదా యోనా గ్రహించండు సముద్రంలో పడేటప్పుడు కూడా చేప కడుపులో ఉండి కూడా తన తప్పు తెలుసుకుని ప్రాధేపడా అట్లాంటి జీవితం ఎక్కడా ఉండట్లేదు ఈ రోజు వింటారు పోతారు రేపు దినంలో ఏ మార్పు ఉండట్లేదు ఎలా ఉన్నామో అలా గొంగలి పురుగులాగా అట్లనే మన క్రియలు మన మాటలు మన ప్రవర్తన మన నడవడిక మన జీవితాలు ఇవే కోడి కూసి కోడి తెలిసేలపు ఇదే జరుగుతుంది రోజులంతా ఇట్లానే జరిగిపోతున్నాయి కానీ ఆయన కోడి ఏ జామున తెలియదు కదా పొద్దుగుకి వస్తడో తెల్లవారి జామున వస్తడో కోయి చెప్పిండు కదా ఏ జామున తెలియదు కనుక మనల్ని మెలుపుగా ఉన్న ఈ రోజు వేస్తూ ప్రభుత్వే నేను ఉన్నాను నేను దేవుల్లో ఉన్నానని చెప్పి నువ్వు ఎదుర్కోగలవా నిజంగా ఆయన నీ గురించి సాక్ష్యం ఇచ్చేలాగా నీ జీవితం ఉందా నీ ప్రవర్తన ఉందా లేదా నువ్వు చేసే పరిచర్యలు ఆ రీతిగా ఉందా ఇవన్నీ పరిశీలించుకొని పరీక్షించుకుంటే ఇక మీదటైనా వెలుగుతాం ఇక మీదటైనా మన జీవితాల్లో మెలుకుగా ఉండి ముందుకు పోతాం లేదంటే చూడండి ఈ వాక్యాలు ఖచ్చితంగా మనం ఎదుర్కోక తప్పదు ఒక దినం నిలబడక తప్పదు ఆ దినము రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకునే దినము తప్పదు ఆయన పుట్టుక దినం ఆయన రాకడ దినం ఉండదు కాబట్టి అది అతి భయంకరమైన దినం సమస్త జనులు ఆ దినం రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకునే దినం దినం అలాంటి దినము అలాంటి గడియ అలాంటిది ఏ జామున వస్తుందో కూడా దేవుడు చెప్పాల కానీ ఏ జామును వచ్చినా ను సిద్ధపడి ఉండాల ను ప్రిపేర్ అయి ఉండాల అప్పటికప్పుడు లేచి అడావిడిగా అడావిడిగా అడావిడిగా పరిగెత్తితే ఆ బుద్ధి కన్నికల్లాగా అయిపోతాం మనం పరిశుద్ధుడమైన తండ్రి కృపా కనికరం గల దేవ నీకు వందనాలు ప్రభ నీకు స్థుతులు అయినా స్తోత్రములు ప్రభనైనా ఈ రాత్రికాల సమయం అందు ప్రభ నీ వాక్యంధార ప్రభ మాతో మాట్లాడినా ప్రభ అవును ప్రభనైనా ఏ నువ్వు వచ్చినప్పుడు ఏ దాసుడైతే ప్రభ ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అన్న ఒకప్పుడు పరిచర్ చేసినాను ఒకప్పుడు వెలిగినాను ఒకప్పుడు పోయినాను అని చెప్పుకుంటే అబద్ధంలో ఉన్నవాళ్లే ప్రభ అసత్యంలో ఉన్నవాళ్లే ప్రభ నాయన తండ్రి కాబట్టి నేడు అనే దినం నువ్వు చెప్పినవు ప్రభ కాబట్టి ప్రభ నాయన మాకు పిలుపు ఏర్పాట్లో మేము నైనా సిద్ధపడి ఉండాలా నాయన నీ చిత్తాన్ని జరిగించే వారిగా మేము ఉండాలా ప్రభ సమస్తము నీ పేరట నీకు మహిమకరంగా జరిగించే బిడ్డలుగా మా దేహాలను మీకు అప్పగించుకొని మాలో మీరుండి వెలగాల ప్రభ నాయన మా జీవితాల్లో వెలుగు కాదు ప్రభ అనేకుల జీవితాల్లో మేము వెలుగు తీసుకురావాలా నిజమైన సేవా పరిచర్ అంటే నిజమైన ప్రభా దాసులు అంటే కాబట్టి ప్రభా నాయన తండ్రి మాలా ఇంకా నాయన తండ్రి బలహీనతలు ఉన్నాయి ప్రభానైనా కాబట్టి ఆ బలహీనతలు అన్నిటి నుంచి మేము బయటపడి ప్రభానైనా బలవంతులుగా మారి ఆ అపవాదిని మేము ఓడించాలా వాడి రాజ్యాన్ని కూర్చాలా ఆ రీతిగా తండ్రి మేమంతా నీ పనిలో నిమగ్నమయ్యాలా ప్రతి ఒక్కరికి నీ పరిచర్య చెప్పాలా ప్రభా సాత్వికులు ప్రభా మీరు దీన కలిగిన దేవుడో ప్రభ అలా మేము సాత్వికముతో దీన కలిగి ఉంటేనే కానీ సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించు పొందురు అన్న అలా స్వతంత్రించుకోవాలంటే మీలో ఉన్న తగ్గింపు జీవితము మాలో ఉండాల ప్రభానైనా ఏ విషయంలో హెచ్చించుకోకుండా అతిశయించకుండా గర్వించకుండా ప్రభానైనా ఎక్కడ కూడా విశ్వాస ఘాతకులు విశ్వాస భ్రష్టులుగా మేము ఉండకుండా ప్రభానైనా నీ పట్ల నమ్మకమైన వారిగా అయినా నీ పట్ల బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుల్లాగా మేమందరం ఉండులాగినా సహాయం చేయమని ఈ వాక్య తండ్రి నా జీవితం ఏమైనా మీకు ఆయాసకరంగా ఉంటే ఈ వాక్యము నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను సాత్వికంతో అంగీకరిస్తున్నాను ఈ వాక్య నా క్రియలు నా జీవితము నా సాక్ష్యం ఏమైనా మీకు అంగీకారంగా లేకపోతే నన్ను క్షమించి నేను తండ్రి ఇక మీదటైనా నేను బుద్ధి కలిగి ప్రభ నమ్మకంగా ప్రభ నైనా మీ చిత్తాన్ని సిద్ధపడి జరిగించే బిడ్డగా లేవనంతమంది యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి హలో వినిపిస్తుంది బ్రదర్ ప్రార్థన చేస్తుంది పరిస్థితులకు దేవా మా ప్రియ పరలో ఒక ఎంతో వర్ణాలు వేసాయ నిన్న నేను నిరంతరం విక్రీతులైన గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు ఈ కట్టిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మంచి ఆరోగ్యం చూసి నీ కాలాన్ని మాకు అనుగ్రహించినారు సమస్యలు మాకు అనుగ్రహించిన వాటన్నింటిని బట్టి నీకు వందనాలు అర్పించుకున్నారు కృతజ్ఞతలు అర్పించుకున్నయన వాక్యంద్ర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రాభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు ప్రావా అవునైనా మీరు వచ్చే ఏ దాసుడు అయితే మెల్కొకుంటాడు బహుమానం ఇస్తాన్నారు బాబా కాబట్టి ప్రభావ అంతవరకు తగించి వాడే రక్షింపవాడు అన్నారు అంతవరకు నాకు ఇల్లు చేయవాడే ఇదే జీవానికి పాత్రడు అని కాబట్టి ప్రభావ నైనా చివరి ఆ ఒక్క గంట సేవ చేసిన ఆ పొద్దు నుంచి సాయంత్రం చేసిన వాడికి ఒకటే జీతం ఇచ్చినారు నాయన ఇది గొప్ప దేవుడు ప్రభావ కాబట్టి ఆయన ఈ శ్రమల కాలంలో మేము ఉంటుంది కదా ప్రభావ ఆయన మేము ఎక్కడ కూడా ప్రభావ ఊరుకుంటకుండా నోరు మూసుకొని మౌనంగా వండుకున్న ప్రభావ అనే కొడుకు ప్రభావం మీ రక్షణ స్వార్త ప్రకటించాలా అందుకొరకు మీ మమ్మల్ని లోకంలో తీసుకొచ్చిన ప్రభావ గ్రంథప చెట్టులో మా గురించి రాయబడిందంటే మీ యొక్క సమాజంలో మీ యొక్క నీతిని ప్రకటించడానికి కాబట్టి ప్రభావ లేని విషయంలో కానీ ప్రభావ మీ మౌనంగా వండుకున్న ప్రభావ అయినా మా పిలుపు మా ఏర్పాట్లు నిశ్చం చేశాము మరి జాగ్రత్తపడి జీవించాలా అంటే ప్రభావ అతను పోగొట్టుకుంటానని మీరు చెప్తున్నారు అక్కడ కాబట్టి ప్రతి క్షణం మేము స్టోర్ చేసుకోవాలా ప్రభావ ఇలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఒకవేళ ఎలాంటి బలహీతలు మీ పడుంటే ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థించడం మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం నా తన్నికి ఎంతో మందాలు ప్రభావ ప్రతి దశలో మీ వాక్యం మేము వివేద దిపించి కలిగి ప్రీతికరమైన సేవ మేము చేస్తూ నేను మైమపరచాలా నేను కనపరచాలా మరి విశేషంగా అనేకులు ప్రభావ మీ చలికి నడిపించాలా ఇది చివరి కాలంలో శ్రమల కాలంలో మేము ఉంటుండంనైనా ఈ లోకంలో మీకు శ్రమ కలుగులు అన్నారు కాబట్టి ప్రభా ప్రతి దశలో మాకు శ్రమలు ఉన్నాయి అయినా కానీ ప్రభావ ప్రతి శ్రమల నుంచి మాకు విజమించే గొప్పదేవృత్తి ఇరుకుమార్గం ప్రభావ కాబట్టి ఇరుకు మార్గంలో మేము ప్రయాస పడుతున్నాం ఎందుకంటే ఇది బహు కష్టకరమైన మార్గం ఇరుకు మార్గం కానీ ప్రభావ మీరు మాకు సహాయకులు మీ మార్గం సులువైంది మీ మార్గం ఎంతో విశాలమైంది ఆత్మీయ దశలో ప్రభావ అనేకులు ఇరుకు మార్గం విడిచిపెట్టిన విశాల మార్గం కొరకు ఆడంబరమైన జీతం కొరకు ప్రయాస పడుతున్నారు ప్రభావ మేము ఆ రీతి వల్ కానీ ప్రవ్వ మీ కృప వల్ల మమ్మల్ని తీసుకొచ్చి ఓ ప్రభావ ఆత్మీయ జీవితంలోకి మాకు అనుకరించినారు ఎన్నో వాక్యాలు మాకు బయలుపరిచినారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు మీరు చేసుకున్నారు వాటి అన్నిటి బట్టి మీకు వందనాలు ఆ రీతిగా ప్రభావ మీకు విజేత చూపించాలా ప్రభావ ఆత్మ అతిక్రమ పాపం ప్రకటించుకుంటే నాకు శ్రమ బాగుంది కాబట్టి మేము ఎక్కడ పోయినా ప్రభా ఎక్కడున్నా కానీ ప్రభావ ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఎక్కడున్నా కానీ ఈ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ కాబట్టి మీరు మమ్మల్ని చూస్తారు మా హృదయ పరిస్థితి అయినా కాబట్టినైనా ఒకవేళ మళ్ళీ ఇంకేమైనా విధేత ఉంటే వాటి నుంచి మా బిడల్లా ఇచ్చేయండి ప్రతి దశలోనైనా మీకు విధేత చూపించాలని సహాయపడమని ప్రారంభించడంనా వాక్యద్దరు మీరు మాతో మాట్లాడినారు మమ్మల్ని హెచ్చరించినారు మీకు ఎంతో వందనాలు మా జీతాలు ప్రభావ మీకు అంగీకారంగా మీరు జీవించాలా తండ్రి నీకు ఎంతో వన్నాలు చెల్లిస్తున్నా తనగకుండా కొనకున్న ప్రభావ తండ్రి మీ బిడ్డలైన చూపించి గణపతి బిడ్డలుగా మా తయారు చేయండి గొప్ప దేవానికి ఎంతో వందాలు ఆ రీతిగా ప్రభావ కొన్ని ప్రార్థించాలని మీద తీసుకొస్తాను ప్రభావ మీ కృపలో జ్ఞాపం చేసుకోండి నేను రిచి దానికి మేము ప్రార్థించాం ఎంతో వందలు ఆ బంకర మరణం నుంచి ప్రభావ మీరు కాపాడారు ప్రభా గొప్ప ఎంతో వందాలు తగ్గించుకోండి మా కుటుంబీకులందరూ రక్షణ తయారు చేయండి ప్రభావ నైనా మీకు ఒక సాక్షి బిడ్డ నిలబెట్టుకోండి అయినా ప్రవిషయాల్లో ప్రతి మేము ప్రార్థిస్తున్నాం హార్ట్ మీద తాకాని ప్రభావ ఆ హార్ట్ లో సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసు గ్రీస్తుల నామను ప్రతి బ్లాక్స్ ఏసుకొని కరిగిపోక ప్రతి నరాలతో మేము మాట్లాడుతున్నాం ఏసు గ్రీస్తు నామో ప్రతి బ్లాక్స్ కరిగిపోవాలి ఇంప్రూవ్మెంట్ ప్రతి కిడ్నీస్ నిలింగ్ కిడ్నీస్ అక్కడికి అనుగ్రహించబడు కాక ఏసుల నామం స్వస్థత అనుగరించండి మరి ముఖ్యంగా ప్రభావ స్వస్థత పొందిన వాళ్ళ ప్రభావ రక్షణ పొందాలి ఇది చాలా ముఖ్యమైన ప్రభావ మధ్య మంది కృష్ణ రోగుల ప్రభావ స్వస్థత పొందినారు మేలు పొందుకు వెళ్ళిపోయినారు రక్షణ లేదు ఒక్కడు మాత్రమే ప్రభావాన్ని స్థితించండి నేను మహమపరిచిన ప్రభావ ఆ రీతిగా ప్రభావ స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు ప్రోభ నేను మహమపచ్చాల మరి విశేషంగా రక్షణ పొందాల ప్రభావ వాళ్ళ ఆత్మకి సమర్పించుకొని మీకు జీవించాలి లేకుంటే ప్రభావ అది వెర్ధమే ప్రభావ స్వస్థత పొంది రక్షణ లేకుంటే వెడ్డమే కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని సహాయపడండి లేదా కుటుంబాన్ని మీ పిల్లలందరూ ఆ రీతిగా ప్రభావ నైనానికి ఎంతో వంద ఆవేశం మేము ప్రార్థనం స్వస్థతను గురించి వాళ్ళ పచ్చాన్ని వాళ్ళ మీరు మార్చుకోండి రైతాన్ని శక్తి నుంచి విడిపించండి ఇద్దరు పెడ భవిష్యత్తు దీవించి మీకు సాధన పెట్టుకోమని ప్రారంభించమైన ఆ రీతిగా ప్రభావా నేను ఈ ప్రభావ మీరు తాకి స్వస్థపక్షణాలు నీకు ఎంతో వందాలైన దాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం నేను మయమపరిస్తున్నాను నేను ఘనపరిస్తున్న ఈ కార్యంలో ఆశ్చర్య కార్యము గంభీరమైన అమోఘమైన ఈ ప్రభావ నీకు ఆ రీతిగా వినియోగి మేము ప్రాధిస్తాం స్వస్థపక్షణమైనా ఆ నరాల నుంచి ప్రభావ పేరెస్ నుంచి సంపూర్ణంగా విడుదల ఇచ్చింది ఎంతో వంద బాబా బట్టి నీకు వన్నాను అర్పించుకోండి నేను శుద్ధిస్తున్నాను నేను ఈ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభావ ఆ కుటుంబంతో రక్షణ పొందాల మరి క్షమించండి మీ గురుపల జ్ఞాపం చేస్తుంది రక్షణ మార్గం బిడు మీకు ఎంతో వందలు అందించుకున్న ఆధికారు మనోజన మీరు తాకండి స్వస్థానుగరించండి బలపరచండి మీ కొర సాక్షన్ పెట్టుకోమని ప్రాధిష్టమైన మీ కృపణి కృపు అనుగరించమని ప్రాద్ష్టమైన ఏబీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తున్న కుటుంబాల అందరి గురించి మీకు ప్రార్థం వ్యక్తిగతంగా ప్రభావా ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోండి నూతనంగా అభిషేకించండి మీ చివరి కాలంలో ఎక్కువ ప్రార్థనలు మేము కలపాల ప్రభావా కృష్ణ శక్తులు విజృంభించి పనిచేస్తుండగా ప్రతి చోటలు మేము పడుకున్నాం బెలుకు కలిగి ఆత్మలో మెలుకోగలిగి ప్రభావ ప్రార్థన విజ్ఞాపాలకు సంధిలో మేము గడపాలా ఎంతో మంది సేవకులు ఎంతో మంది ప్రభావ నచ్చిపోతున్నారు వాళ్ళందరి కోసం మేము కంటి నుంచి మేము ప్రార్థించాలా అనేకులకు ప్రభావ అలాంటి సేవా జలకి మిమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభావ మీరు అక్కడ తొలగింది సిద్ధపడి సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ప్రయాణకు వరకు మేము సిద్ధపరచాలా మా ఓపిక సాహనం దయచే నేను అవసరం ఉంది క్షణంలో కాబట్టి ఓటుకు అనుగ్రహించండి రాతి కలసారం మా పంచ ఎదురు అనుగ్రహించడం మా ఆత్మను మా ప్రాణం మా శరీరము మీకు సమర్పిస్తున్న మన యేసుక్రీస్తు నమలా మీరే దర్శించి బలపరిచి మీరు కాచి కాపాడికి రాకృతపర్చుకోమారు యేసుక్రీస్తు పరిశుద్ధ నమన్న ప్రాదర్శన స్తోత్రం పరిశుద్ధం వైమల రజా కృపగల దేవ మహోన్నత ఆలోచనకర్త ఆచార్యకరణ మరణములు జీవాధిపతి సర్వాధిపతి సర్వశ మందునికి వందనైనా ఇచ్చిన సమయం బట్టి దినమంతా రాత్రి పగలంతా మమ్మల్ని కాచీ తండ్రి నీకు వందనాలు ఎంతో ఇందరో మంది గించిపోతున్నయన మమ్మల్ని అతని సజీ లెక్కలు లెక్కించి సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం తీసుకున్న వందనం ఆయన పరిశుద్ధ ఆత్మ దేవానికి స్థోత్రం నాయన పది వేల అతి సుందరుడు నీకు వందనాలయన ఇసుపై ప్రభానికి స్తోత్ర ముఖ్య రిషితను ముట్టండి తాకండి ప్రతి పాటలో బలం శక్తి తెచ్చింది మంచి ఆరోగ్య మంచి జ్ఞానం తెచ్చింది వీడు ఎదుగుతుంటే నీ తోడు నీ నీడ రక్షించుకుంది నామానికి మహిమ ఘనత బావం తెచ్చుకున్నాయి కామ సిస్టమ్ ముట్లందేవా ఆక క్యాన్సర్ చూడాల పొందాల రిపోర్ట్ నార్మల్ నార్మల్ ఉండాలి గాయపడి ముట్టి ప్రతి పాటలు జీవం పండి బలం శక్తి తెచ్చింది సుఖం ప్రతి ఒక్కటి నార్మల్ ఉండాలి నామానికి మహిమ తెచ్చుకున్నాయైనా డాక్టర్ల మీరు పరమ ఈ గాయపన్నస్త ముట్టి అప్పుడు సంపూర్ణ దేసి ఈ సాక్షి నిలబెట్టుకున్నయన నెక్స్ట్ రవిచిల్ని ముట్టిండేనా ఆ హార్ట్లు ముట్టి తాకి స్వస్థ పచ్చద ప్రతి పాటలో నువ్వు పెట్టిన ప్రతి పాటలో జీవం పోయిన బలం శక్తి దచ్చి నీ సాక్ష్యం పెట్టుకున్నాయని రవిచర్లను దీవించు ఆశ్చర్య బలపచ్చు ఇంకా నీ సేవల బలంగా వాడుకున్నాయ్ తండ్రి తాకి అక్కడ కూడా మంచి వారికి మంచిగా దేవని ఇంకా నీ సేవలు అభిషేకించి వాడుకున్నాయన ఇకే ప్రతి కుటుంబానికి వాక్యంధర్మాతో మాట్లాడినావు తండ్రి సుప్రభ నేను మెలుకుగా ఉండి నువ్వు ప్రార్థించి శృతించి దేవ బిడ్డలుగా మమ్మల్ని ఉండేలా మాకు తోడుగా నీడగా ఉండి వాక్యంధారమా హృదయంలో నాటుబడిన అవన్నీ మాకు గుర్తు చేసిన తండ్రి నీకు స్తోత్రం నాయన ఈ సుప్రభ దేవ బ్రదర్తో ఉండి మీరు మాతో మాట్లాడద్రభ నీకు స్తోత్రం నాయన దేవ మీ నామానికి మహిమత తెచ్చుకున్నంత నీకు స్తోత్రం కుటుంబం గురించి ఇక్కడ మా భర్త మనసు మాచన ముగ్గురు బిడలంలో ముట్టుకున్న వాళ్ళ గురించి మంచి జ్ఞానం తెచ్చింది ఈ సేవల బలంగా వాడుకునే చిత్తం స్క్రీ సీట్లు దొరకాల దేవా మీరే సహాయించే గొప్ప వందస్మృతం జరిగించి ఈ ఆత్రిత నడిపించి దేవానికి స్తోత్రం ఇంకా ఎవరైనా మర్చిపోతుంది క్షమించిన ఆయన వాళ్ళందరినీ జ్ఞాపకం తీసుకున్న ఈ సుప్రభ నీకు స్తోత్రం మీరు అక్కడ సమీపంలో ఒక్క మెలుక ఉండి నిద్రపోకుండా నిన్ను శుతించే జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని తండ్రి సుప్రభా నీ కొందనాలు జీతం నీ దగ్గర ఉందని తెలియజేసుకు చేయించినా తండ్రి కొందనాలు వాక్యంధారంలో మీరు మాట్లాడడం కొందనాలు తండ్రి సుప్రభ తప్పులుంటే క్షమించి మన్నించే దేవాని నామానికి మహిమా ఘనత బాగుందించుకోండి చిన్ని ప్రాధాన్య పాదాచంద చేకోమని పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమాకానికి కలిగిన మా పేపర్లకు తండ్రి నీ పాదంలోకి వందనాలను ప్రభావ మహాదరుడానికి ఉన్నత కృపాసక్తి సంపూర్ణ సర్వశక్తి ఉంది సర్వాధికానికి వందనాలకండి ఇక్కడ ఇచ్చిన కాలం అంతా ఈ ప్రభావ ఉచితమైన ప్రేమతో నన్ను మమ్మల్ని కాచి కాపాడడానికి నీకు వందనాలు క్రి రాత్రి కాల సమయంలో నీ సన్నిధుల ప్రభావ ఏ సమయం గడపడానికి నేను స్మృతించడానికి నేను ప్రభావ మీ స్వరం వీరడానికి నీకు మొదలు పెట్టడానికి మీరు ఇచ్చిన మీకు వందనాలు కృతజ్ఞ కాస్త ప్రభుత్వంలో చెల్లిస్తున్నంతండి ఇది ఒక ప్రభావ ఈ సాయంత్రకాల సమయంలో నాయన మీకు వాటిని తర్వాత మాట్లాడడానికి వందనాలు ప్రభావ అవును తండ్రినైనా మెలకువగా ఉండమన్నారు ప్రభావ అవున తండ్రి ప్రభావ నమ్మకంగా ఇప్పటికే పనిచేస్తారు ప్రభా వారినే ప్రభావ మీరు దృష్టించుతారన్న ప్రభావ నాకు తండ్రి నాయకు హృదయాంతరంగా పరిశీలించే దేవుడు తండ్రి సమస్తమును చూచే దేవుడు నైనా వినే దేవుడు ప్రభావ నా తండ్రి కళ్ళుండి చూడనటువంటి నైనా చెవుల నుండి వినటువంటి విగ్రహం వంటి వాడివి కాదు ప్రభావ సమస్తమును పరిశీలించే దేవుడు తండ్రి నా ప్రభావ కాబట్టి తండ్రి ఆయన ఏదుటైనా ఏదాంతవంతులంగా ఉండాలా ప్రభావ ఆ తల్లిని ఏదు ప్రభావం ప్రయాసపడే వారంగా నా తల్లి నువ్వు ఏ జామును చూసినప్పువాహ నా తల్లినైనా వాళ్ళు ఎటువంటి నా తల్లి కనిపించకుండా ఉంటానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను నీ వాక్యానుసారంగా నన్ను మేము జీవిస్తూ నా ప్రభావ నరిచర్యను నీ సిలుగా మోయడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేకమైన విషయాల్లో ప్రభావం తల్లి కుంగిపోకుండా నా నీ కొన్ని నీ వైపు చూస్తూ నీ నీ వైపు నిన్ను గుడిగా పెట్టుకుని ముందుకువడానికి తండ్రి మన ప్రభావం మేము భయంకరమైనటువంటి పాపంలో ఉన్న చీకట్లో ఉన్నవారు తండ్రి మనందరినీ కూడా ప్రవాహం జ్ఞాపకం చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా ప్రభావంతో కడిగారు పరిశుద్ధపరిచారు ప్రతి ఒక్కరిని ప్రభావ ఉన్నతమైన పిలుపుతూనే పిలిచారు ప్రభావ ఒకరిని ఎక్కువగాను ఒకరి తక్కువగాను మీరు పిలవలేదు ప్రభావ అందరినీ ఉన్నతమైన పిలుపుతూనే పిలిచారు ఆ రోజు కూడా కనీస అందరినీ ఒక్కొక్కసారి పిలిచినప్పటికీ నీ ప్రభావ అందరికీ సమానమైన జీవితాన్ని మీరు అనుగ్రహించారు ప్రభావ అదే రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిని సమానమైన పిలుపుతో ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నారు ప్రభావ ఎవరైతే ఆ పిలుపు విని తండ్రి నన్ను జాగ్రత్త దాని కొరకు ప్రయాస్వాన్ని మీరు లేవనిపితున్నారు అతన్ని నిర్లక్ష్య పరిచవారిని మీరు కూడా నిర్లక్ష్యపరుస్తున్న ప్రభావ కాబట్టి తండ్రి నీ పిలుపుని విని నాయనపాటిను మా పిలుపుని గ్రహించుకొని దాని ప్రభావ మేము భద్రం చేసుకొని దాని కొరకు నా తంటే మేము ప్రయాసపడాలి మీరు ఏ పిలుపు అయితే పిలిచారో దానికి అనుగుణంగా మేము పనిచేయాలి అవును నా తండీ మా సొంత తలంపులు మా ఆలోచనలు కాదు ప్రభావ మా స్వనీతి కాదు ప్రభావ నా ప్రభావ సమస్థాన్ని కొట్టివేస్తున్నప్పుడు అతని మా సమస్త ప్రవర్తన మీద మీ అధికారాన్ని పొక్కుంటున్నాం ప్రభా మీ చిత్తాన్ని ప్రభా మా జీవితంలో జరిగించండి మీ చిత్త ప్రకారం తండ్రి మేము ముందుకు పోవాలని కొన్ని సహాయపడండి ఏ విషయంలోనూ చిక్కబడకుండా ఏ విషయంలోనూ పడిపోకుండా ప్రభా అడుగు అడుగున తండ్రి అయినా శోధనలు ప్రభావైనా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాము నా తండ్రినైనా చుట్టూ నా తండ్రి చిడితనమే కనపడతా ఉంది ప్రభావ ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి ఎక్కడ కూడా మా తీరు పోగొట్టుకోకుండా మా నా తండ్రి జాగ్రత్తగా మెలుకోగలిగి ముందుకు పోవడానికి సహాయపడండి ఆయన ప్రభా తండ్రి ఎంతో పరిచర్య భారం నా తండ్రి ఎంతో ఎంతో మంది ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రభా స్వార్థను ఎదగని గ్రామాలు ప్రభా అదే రీతిలో తండ్రి నైనా తెలిసి నన్న ప్రభా మనుషులను ఆశ్రయించి ప్రభా తండ్రి తప్పుడు బోధనలు నడుస్తున్న వారు నేను ప్రభా తండ్రి అన్ని రకాల పరిచర్లు నాయన మా ముందు ఉన్నాయి ప్రభా తండ్రి పట్ల ఏదైతే ఉద్దేశించారో దాని ప్రకారం మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి నా ప్రభా నీనైనా ప్రభా మీరే మీ యొక్క చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని మా జీవితంలో బయలుపరిచి నాయన ప్రభ నీ పరిచయకు నీ సేవకు నీ సేవ చేసే భాగ్యాన్ని మా తండ్రి నా ప్రభా మీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ నేను నిన్ను మహింపరుస్తూ నా ముందు కొనసాగానికి సహాయపడండి అడుగడుగున తండ్రి అపవాది అపవాది యొక్క రాజ్యాన్ని కూలుస్తూ నా తండ్రి నైనా నా ప్రభా నిన్ను హెచ్చిస్తూ నీ నామాన్ని ప్రచురిస్తూ ముందుకు సహాయపడండి మాలో అభిధేతలు తండ్రి నైనా ఉంటే క్షమించండి నేను అనేకమైన బలహీనతలు వాటిని కూడా తండ్రి విడిపించుకునే ప్రభా శక్తివంతలంగా ముందుకోవడానికి సహాయపడండి నా ప్రభావ నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ప్రభావ నా తండ్రి నైనా నేదుట నిలబట్టుకునైనా నన్ను నిన్ను మంచి జీతము ఉన్నతమైన జీతం పొందు జీతం సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన రాత్రి సమయంలో మాట్లాడి నా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు వాదనాలు స్థితులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఆయన మా పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని నా ప్రభావిత ప్రకారంగా ముందుకువడానికి కృపణను గ్రహించండి ఆయన మీరు నాయన మీరే మీ శక్తితో బలంతో ఆత్మతో ప్రభావ నేను ప్రార్థిస్తున్నాను తల్లి ఏ విషయంలోనే తల్లి నాయన పడిపోపన ముందుకు పోవడానికి కృపణాన్ని గ్రహించండి ప్రాముఖ్యంగా తల్లి రాతికాల సమయంలో నా ప్రభావ తను మా ప్రియుల గురించి ప్రార్థిస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీద సిను బట్టి మీ పాదార్థంతో మొదలు తండ్రి ఆ శిష్టం మీరు జ్ఞాపకం చేసుకోనండి నేను మరణకరమైన పరిస్థితి నుంచి వినిపించారు కానీ అనేకమైన గాయాలతో నేను ఆరోగ్యంతో నేను బాధపడుతుండగా మీరు ఆ బిడ్డల ముట్టండి తాకండి సంపూర్ణంగా ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచండి నా తండ్రి నైనా ప్రభా ఆ బిడ్డ తల్లి మీ సాక్షి నిలబడాల ప్రభా మీ నిలబడాల ప్రభా కుటుంబంతో తండ్రి మీ ఆశ్చర్య కార్మిలతో పోసుకుంటున్నాను వారు మనసుకుని రక్షణ పొందు సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబంతో కూడా సరస్యలను రావడం తండ్రి వారు కుటుంబంలో గొప్ప ఆశ్చర్య కార్యం ఆ బిడ్డ మీద మరణ గండాల్ని శోధనలు ప్రభ సూక్రిస్తున్నాను ప్రార్థిస్తున్నాండి ఆ బిడ్డ తండ్రి మీ నా మనకి మేము తరగతులని సహాయపడండి విచిత్ర ప్రభావితండి ఆ బిడ్డ ప్రభావం మీరు తోడుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నారు ప్రభావ అదే కాబర్ బట్టి మీ పాదాలు నమ్మక పెడుతున్నంతండి ఆ సిస్టర్ మీ జ్ఞాపకం చేసుకోనండి నా క్యాన్సర్ అనుమానం తండ్రి వాళ్ళు కలిగి ఉంటుండగా నా తండ్రి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుండగా ప్రభావ తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ ప్రతి క్యాన్సర్ కణాన్ని నా అనుమానాన్ని ప్రభావ హేసు ప్రస్తునామంలో తొలగించండి ప్రభావ నా రేపు నా తల్లి వాళ్ళు టెస్టుల నిమిత్తం బయలుదేరి వెళ్తుండగా ప్రభావ మీరే నాయన మీ కార్యం జరిగించండి ప్రతి రిపోర్ట్ ప్రభావ నార్మల్గా రావడం సహాయపడండి నా ప్రభావ వారి రక్షణ లేని వారైతే తండ్రి రక్షణ పొందితే సహాయపడండి కుటుంబీకులంతా కూడా తండ్రి మారు మంచి రక్షణ పొంది సహాయపడండి ఆయన వారు ట్రీట్మెంట్ కూడా ప్రభావం మీ ప్రతి ఒక్క అవసరం నాకు వారంతా కూడా సరస్వత్యం రావడానికి సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రజలు కూడా ప్రభావ మీ సాక్షి నిలబడి నన్ను నిన్ను మహింపరచడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండండి అదే రిజితే ప్రజలను బట్టి నేను ఈ పాదాలు మొరుక జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ నా సహజంలో గొప్ప కార్యాలు జరిగింది సార్ నేను ఇంత మెరుగుపరిచినారు ప్రభావ తన ఇంకా తండ్రి అనేక బలహీనతలు తనలో ఉంటుండగా మీరు తల్లి నేను ఆ బలహీనతలు కూడా వినిపించండి స్వస్థపరచండి ప్రభా నా తండ్రి ఆయన కూడా మారు మర్చి పొందాలా రక్షణ పొందాలా నా తండ్రి ఎవరు నశింపుని చిత్రం కాదు ప్రభా నా తండ్రి నా ఆయన కూడా తన పాప దోషాలని తప్పుకొని ఆయన మార్మల్స్ పొంది రక్షణ పొంది నా ప్రభా నా తండ్రి నిబిడగా ఉండాలని కుటుంబను అనుగ్రహించి మనకు ప్రార్థిస్తున్నంతండి ఆయన తనను సంపూర్ణమైన మార్మల్స్ అనుగ్రహించండి ఆయన తనకు కావాల్సిన ప్రతి అవసరం తగ్గత మీరే తీర్చండి కుటుంబం కూడా తండ్రి తను పట్టించుకోవడం కృపద ఇచ్చే మనకు ప్రార్థిస్తున్నంతండి అదేగా వేణు బ్రదర్ జ్ఞాపకం చేస్తున్నాండి ఆయన ప్రభ నా తండ్రి తన జీవితంలో నేను విచేన మేలకై వందనాలు నా ప్రభా పక్షవాతం నుంచి మీరు విడిపించేందుకే వందనాలు కృతజ్ఞత ఆస్పత్రులు చూపిస్తున్నంతండి ఆయన మహింపరచాలని గణపరచాలని సహాయపడండి మీ సాక్షులు నిలబడ్డానికి ఇచ్చండి తన మారు మనసు పొందినైనా రక్షణ పొందడానికి సహాయపడండి ఒక కుటుంబం కూడా ప్రభావ తండ్రి చేసే మేల్ని తలుచుకొని పాపములు తండ్రి లేదంటే తప్పుకొని మరుమని పొంది రక్షణ పొందండి గృహను గ్రహించి ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబం తర్వాత మనకి మన పరంగా మీ సాక్షిగా ఉండాలని గృహించండి అధికారులు ప్రభావం కసిన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి ప్రభావ తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి నైనా ప్రభా హీరింగ్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రతిదిన తండ్రి నైనా సంపూర్ణంగా నైనా ఏసుక్రీస్ నామంలో తండ్రి మీరే స్వస్థపరచండి మీ శక్తిని బలాన్ని గ్రహించండి ప్రభా మీ కొరకు తండ్రి నమ్మకమైన విడగా నమ్మకమైన సాక్షిగా తండ్రి ఉండడానికి సహాయపడండి నా ప్రభా నా తండ్రి మీ పరిచయం చేయడానికి సహాయపడండి నా తండ్రి నైనా మీరునైనా తండ్రి ఉన్నటువంటి ఆశోధనలు కీళ్ళ తొలగించి ప్రభావ మీ పరిచయంలో మీ సాక్షి వాడుకున్నామని ప్రార్థిస్తున్నాను తను మనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ తరుపున ప్రతి బలహీనతల నుంచి విడిపించండి నేను మీరు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభావ మీ పరిచయంలో తన ముందు కొన్ని ప్రార్థిస్తున్నాను తను ఇక్కడ నిర్లక్ష్యం చూపించుకున్న ప్రవాహ ఈ వైపు చూస్తూ ముందు పేరు కొరకు దయచేయండి అదేగా ప్రభావ కావ్యశిస్తున్న మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభావ కావేశిస్తున్నట్టు ప్రతి బలహీనత నుంచి విడిపించండి తన అనారోగ్యం నుంచి ప్రభావ మీరే మీ గాయపడిన హస్తంతో బుట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి నా ప్రభా ప్రతి బలహీనతలు తండ్రి గురంగం కాక నా ప్రభా మీరు ఆయన మీ నింపండి మీ శక్తితో నింపండి మీ బలంతో నింపండి ప్రభావి శ్వాసం మరింత బలపరచండి స్థిరపరచండి తన నీ నమ్మకమైన బిడ్డగా నీకు సాక్షి నామానికి మహిమకరంగా తండి నీ పరిచయ జ్ఞానం నీ సేవకరాలుగా తనుమణి గ్రహించండి ప్రభావ తన భర్త కూడా మార్మల్స్ పొంది రక్షణ పొందడానికి సహాయపడి తన కుటుంబకులంతా కూడా తను మార్మల్స్ పొంది రక్షణ పొందడానికి సహాయపడి తన ప్రాముఖ్యమైన బిడ్డలపై తో తో తో తో మంచి ఆరోగ్యం వారికి దయచండి ప్రభావ భవిష్యత్తులో మీరు దీవించి ఆశీర్వించండి మీ దయ ఎందు మనుషుల జ్ఞానమంది వయసుల వారి వర్గలతో ప్రభు చూపించండి ఆయన వర్ కుమారు తండ్రినైనా సీట్ విషయం నాయన ఏది సీట్ అయితే రోజు తండ్రి సీట్ కూడా తండ్రినైనా మీరు నైనా అనుగ్రహించుకోని ప్రార్థిస్తున్నారు ప్రభా తండ్రి అధికారి రవిచల్ల ప్రజలను మీరు జ్ఞాపకం ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి నా ప్రభావ తనకున్నటువంటి హార్ట్ ప్రాబ్లం తండ్రి ప్రభావ తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా నా తండ్రి మీరేనైనా మీకు గాయపడిన హస్తంతో ముద్దండి నా తండ్రి ననాక ప్రభావ తనకు ప్రతి బలహీనతల నుంచి మీరు విడిపించండి ప్రతి విషయం నుంచి మీరు విడిపించి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావ నా తండ్రి దేవ మీకే వందనాలు చెల్లిస్తున్నంతండి వారి కుటుంబంలో కూడా ప్రభావ మీ పనులకు శాంతి సమాధానం దయచేయండి నా దేవ వారి వారి కుటుంబీకు అంత కాల నా తండ్రి కుమారులు నా తండ్రి వారి కుటుంబకులు నా విచిర భద్రపట్ల ప్రభావ బాధ్యత తీసుకోవాలా మీరే సహాయపడండి నా తండ్రి ఆయనను కూడా మీ సాక్షి నిలబెట్టండి ఆయన కూడా మారుమనిస్ పొంది రక్షణ పొందడానికి సహాయపడండి నీ బిడ్డగా జీవించడానికి సహాయపడడం సాధిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీ పనులకు శాంతి సమాధానం దయచేసి వారికి ఉన్న ప్రతి ఒక్క మీ మహిమ తీర్చండి ప్రేమలో పాల్గొన్న ప్రతి ప్రదర్శన జ్ఞాపక జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి జీవితంలో ప్రభా మీరు గొప్ప కార్యాలు జరిగించండి వారి కుటుంబాల్లో మీ పర్లో శాంతి సమాధానం దండి ఉద్యోగ స్థలాల్లో పనులు నైనా ప్రయాణాల్లో నా తండ్రి ఎక్కడికి వెళ్తున్నాను ప్రభా మరి మీ నామానికి మహిమకరంగా ఉండాలా నా తండ సాక్షులుగా ఉండాలా భద్రంగా ఉండాలా ప్రభా మీరే సహాయపడండి నా తండ్రి ప్రతి ఇరుకులను ఇబ్బందులను మీరే నైనా తొలగించండి ప్రతి చోట ఘన విజయాన్ని అనుగ్రహించండి మీ సాక్షులుగా తండ్రి మీ సేవకలంగా ప్రతి చోట నిలబడ్డానికి కృతజ్ ఇచ్చని నైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో దీనిలో మైన మమ్మల్ని హల్పులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నైనా మాతో నడిపించిన విధానం కనుక నేను స్థుతిస్తూ నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడ నువ్వు ఇక్కడ ఉన్నారు ప్రాతలకు జవాబు ఇవ్వండి బ్రో నా ఆరోగ్యంలో మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీ తెలు ప్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబాలకి ఎవరికైతే ప్రార్థనాతో ప్రార్థన చేసిన వాళ్ళ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైండు కాక ఆన్ మిం మాదే త్నిత్ నిత్న కారు త్ మాదా నిదా కారు మాద్త్న త్ని మాద్ని.